దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు ఒక పాట పాడుకుందాం దేవుని స్థుతి పాట పేరు ఏసేనా పరిహారి అనే పాటే నా పరిహారీ ప్రియేనా పరిహారీ నా జీవిత కాలమలా ప్రియ ప్రభువేణ పరిహారీ జీవిత కాలమలా ప్రియ ప్రభువేన పరిహారీసేన పరిహారీ ప్రియన పరిహారీ నా జీవిత కాలమలా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కామలా ప్రియ ప్రభువేణ పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలు ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాదల్ ఎన్ని నష్టాలు శోభిలినా ప్రియ ప్రభువేన పరిహారీ ఎని నష్టనా ప్రియ ప్రభువేన పరిహారీ ఎ పరిహారీ ప్రియ ఎసేన పరిహారీ నా కాలమలా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమలా ప్రియ ప్రభువేన పరిహారీ నను సాతాను పడి చిన్నా నన్ను శత్రు ఏ బిరిచి నా నను శత్రు ఎదిరించిన పలు నిందలు ను చూయ ప్రభువే న పరిహారీ పలు నిందలు నను చూయ ప్రభువే న పరిహారీ ఎసే పరిహారీ ప్రియ ఎసేన పరిహారీ నా జీవిత కాలమలా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమలా ప్రియ ప్రభువేన పరిహారీ మణిమాన్యాలుగునా మనోవేదనలు చణిమాన్యాలు Mano Vedanalu Vedinchina Naru Lelaru Nanu Vidachina Priya Prabhuvena Parihari Naru Lelaru Nanu Vidachina Priya Prabhuvena Parihari Yeseena Parihari Priya Yeseena Parihari జీవిత కాలమలా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమలా ప్రియ ప్రభువేన పరిహారి పరిహారీ సోకినా నాకు శాంతి కలువ్యాధ నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారీ నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేణ పరిహారీ ే నరిహారీ ప్రియ హేన పరిహారీ నా జీవిత కాలమలా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమలా ప్రియ ప్రభువే నరిహారీ దీవ ఆధార్ కు సాటెవరు దేవనీ వేణ ఆధార నీ ప్రేమకు సాటే వీవిత కాలమత నీన్ పాడి శతించను నా జీవిత కాలమత నిను పాడి శ్రుతించ నా నా దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు మనం ప్రార్థన చేసుకుందాం పరిశుధనకు దేవా వదనాలు వేసాయ మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా మమ్మల్ని రక్షణ మార్గంలో నడిపించినారు దాన్ని బట్టి మీకు వందాలు మా యొక్క పాపంలో శాపంలో రోగంలో వ్యసనంలను మీరు భరించి మాకు పరిహారం దయచేసిన దాన్ని బట్టి మీకు వందలు ప్రవ్వాబట్టి మిమ్మల్ని స్థుతిస్తాం మిమ్మల్నే గనపరుస్తాం మిమ్మల్ని కొనియాడుతున్నాం ప్రవ్వా మీరు తప్ప మాకు ఎవరు లేరు ప్రవ్వా ప్రవ్వా ఈ యొక్క శమల కాలంలో మిమ్మల్నే మేము హతకొని జీవించలాగనే సహాయపడండి ప్రవ్వా ప్రకృతి సహజంగా ఎన్నో జరుగుతున్నాయి లోకంలో కాని మీరు దేని విషయంలో చింతించకూడన్నాడు ఆకాశంలో వింతలు జరిగినను మీరు దాని గురించి భయపడకూడదు అన్నారు ప్రభా ఇవి రాబో వాటికి రాబో వాటి ఆరంభం అని మీరు చెప్పినారు ప్రభా కాబట్టి నేను మేము వాటి గురించి భయపడకుండా ధైర్యంగా మేము ఎదుర్కొని మీ కొరకు జీవించే బిడలుగా తయారు ముఖ్యంగా ప్రవ్వ మేము జకర్య గ్రంథంలోని ఆ యొక్క ప్రవచనాలు జండగా మీరే సహాయకులుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం వాటిని గ్రహించి వాటి ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా అనేకులకు వాటిని మేము ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని సాయంత్రం సమయం వాతావరణం అదుపులోకి తీసుకొని మీరే నడిపించామని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈరోజు ఇరవై సెప్టెంబర్ రెండు వేల పదిహేనవ సంవత్సరం బెబెలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ క్యాలెండర్ కూడా అంటాం మనం కాబట్టి మనం ఇప్పుడుంటుంది ఐగుప్తు కాలము ఓ రీతిగా చెప్పాలంటే బబులోను కాలము అని కూడా చెప్పుకోవచ్చు జకర్య గ్రంథంలోని వాక్యలను మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఇప్పటికే ఎనిమిది గంటల ధ్యానం అయిపోయింది కేవలము జకర్య కలిగిన ఆ దర్శనంలోని మొదటి ఘటాన్ని లేక మొదటి భాగానే మనము కనీసము రెండు మూడు వారాల నుంచి ధ్యానిస్తున్నాం దాని నుంచి మనం విడుదల వదలకపోతున్నాం అంటే దేవుని యొక్క విధానం అది మొదటి ఆ యొక్క గుర్రాల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మొదటిదిగా తెల్లని గుర్రం గురించి మనం ధ్యానిస్తున్నాం ఎందుకంటే ప్రాణ గ్రంథంలో ఆ రీతిగా చూస్తున్నాం వాటిని తెల్లనిది ఎప్పుడు అన్నిటిని వెంబడిస్తుంది కాబట్టి దాని గురించి మనం ధ్యానించి తర్వాత తగిన గురాలకు సంబంధించిన విషయాలు ధ్యానించాలనుకున్నాం మనం కాబట్టి పోయిన వారం వరకు మనం ఇంకా తెల్లని దాన్ని ధ్యానిస్తున్నాం ఈ రోజు దాన్ని ముగించుకుంటాం ముగించుకొని ఎర్రని గురానికి సంబంధించిన వాక్యాలను మనం ధ్యానించాలా ముఖ్యంగా ఒక హెచ్చరిక ఏంటంటే ఇవి ప్రస్తుత దశలో ఉన్న సంఘ కాలానికి సంబంధించినవి లేక సంఘకాలంలో ధ్యానించే విధానంగా ఉండవు వాక్యం మీకు తెలిసి ఎందుకంటే వాళ్ళు ధ్యానించేవి ప్రకృతి సహజంగా ఉంటాయి కానీ ప్రభు మనకు చూపించేడు పాతవి గతించినవి సమస్తం కృతమైన కాబట్టి కృత్తవి ఆత్మీయమైనవి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ దశలో వాటిని అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నాం ఆయన సహాయం లేకుండా మనం ధ్యానించలేం ఆయన పరిశుధాత్మ నడిపింపు లేకుండా మనం వీటిని మనం ఏ రీతి కూడా గ్రహించలేం కాబట్టి మన మధ్యలో అతను సంచరిస్తున్నాడు ఇవన్నీ మనకి అతనే అనుగ్రహించాడు ఇవి మనుషుల వలన కలిగినవి కావు ఎందుకంటే మనుషుల వలన కలిగినవి అవి ఎక్కువ కాలం ఉండవు అన్న విషయాన్ని మనము అపోస్ల కాలంలో చూస్తాం ఇది ఒకవేళ మనుషుల వల్ల కలిగిన బోధ అయితే ఇది త్వరగానే మాయమైపోతుంది ఒకవేళ దేవుని వల్ల కలిగినది అయితే మనం జాగ్రత్తగా పరిశీలించాలా అని ప్రధాన యాచకులలో ఒక అంటుడు పౌలు విషయంలో దేశ పౌలు శీల వీళ్ళందరూ పట్టణాన్ని కొత్త బోధతో నింపేసినరు అన్న నేరం వాళ్ళ మీద మోపినప్పుడు జరిగిన విషయం అది కాబట్టి ఇది మనుషుల వల్ల కలిగినది అది త్వరగా మాయమైపోతుంది ఎంతో మంది మనుషులు వచ్చారు ఎంతో మంది గురువులు వచ్చారు ఎంతో మంది స్వాములు వచ్చారు వచ్చినప్పుడు మాయమైపోయినారు వాళ్ళ మెసేజ్లు కూడా మాయమైపోయినాయి వాళ్ళు చెప్పిన వాక్యాలు మాయమైపోయినాయి కానీ మన ప్రభు మాయం కాదు ఎందుకంటే ఇది దేవునుంచి కలిగింది ఇది మన ప్రభుత్వ దేవు నుంచి కలిగింది కాబట్టి ఇది ఎప్పటికీ మాయం కాదు ఆకాశంలు భూమి గతించును గాని నా మాటలు ఎన్నటికి గతించమని వాగ్దం చేసి దాన్ని పట్టుకొని మనం చూస్తున్నాం కాబట్టి ఎన్నటికి గతించని ఈ వాక్యంలోని సత్యలను గ్రహించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ వాటి ప్రకారంగా జీవించినప్పుడే నీకు విడుదల ఆయన కాపుదల చూడండి ఆయన రెక్కల క్రింద ఉండాలంటే ఆయన వాక్యంలో నివసించాలా ఆయన వాక్యంలో మన జీవితాలు రాసుకోవాలని కీర్తనలకారుడు నలభై వాద్యంలో ఎన్నిసార్లు చెప్పాడు కీర్తనల గ్రంథంలో కాబట్టి గ్రంథపుచ్చటలో నేను ఉన్నను అని అన్నప్పుడు నువ్వు చూసుకోవాల నువ్వు ఆ గ్రంథపుచ్చటలో ఉన్నవాళ్ళని కాబట్టి మీకు కనిపిస్తున్న గుంపుల గురించి మనం ధ్యానిస్తున్నాం పాత నిబంధన కాలం మొదలుకొనే ప్రకటన వరకు ఆ గుంపులు మనకు కనిపిస్తూనే ఉంటాయి కూడా కనిపిస్తాయి నాకు అంటే ఇవి మొదటి నుంచి ఉన్నవే ఈ మృగములు లేక ఈ గుర్రంలు ఈ జీవులు ఈ నాలుగు జీవులు మొదటి నుంచి ఉన్నవే నాలుగు మృగములు మొదటి నుంచి ఉన్నవే అవి మనకి బాహాటంగా ఈరోజు కనిపిస్తున్నాయి మన కళ్ళకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇవి మాంసపు కండ్లు కావు మనం చూస్తుంది ఆత్మీయత్రపు కండ్లతో కానీ మతస్థులు మాంసపు కళ్లతో చూస్తున్నారు అంటే వాళ్ళ మనసుతో చూస్తున్నారు ఇది మనసుతో చూడాల్సిన విషయం కాదు ఆయన మనసుతో చూడాల్సిన విషయం అందుకే క్రీస్తుకు కలిగిన మనసును మీరును ధరించుకున్న పౌలు ఎందుకు జ్ఞాపకం చేసిండంటే అందుకే ఈ వాక్యాలన్నీ మన ప్రభు మనసు వచ్చినాయి కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చినాయి కాబట్టి ఆయన మనుషుని మనం పొందుకున్నప్పుడు వీటిని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలం సరే కొంత కష్టతరంగా ఉంటాయి కానీ ఆయనకు సమస్తం సాధ్యం ఇది మనుషులకు అసాధ్యం కాబట్టి మనుషులు ఏం చేస్తారు దాన్ని సునాయాసంగా నేను మొత్తం నేర్చేసుకున్న ఉపవాసం ఉండి దీని అన్ని తెలుసేసుకున్నా నాకు ఇవన్నీ తెలుసు అనేసి వాళ్ళు వాళ్ళ ప్రకృతి సహజంగా వాటిని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మనకు కూడా ఒక బలహీనత కొన్ని కొన్నిసార్లు వాళ్ళు మనల్ని కూడా లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రకృతి సహజమైన బోధలోనికి కానీ మనం జాగ్రత్తగా వాటిని పరిశీలించలే ప్రవ్వ ఇది ప్రకృతి సహజమైందా లేక ఆత్మీయపనమైందా నాకు చూపించ ప్రవ్వా అన్న చిన్న ప్రార్థన నిన్ను మోసపోనేకుండా కాపాడుతుంది ఎందుకంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా వాడు ముస సిద్ధంగా ఉన్నాడు అని మత ఇరవై ఐదు వందల మన ప్రభు చెప్పింది యుగ సమాప్తిలో జరిగాడు కాబట్టి వాళ్ళు మనల్ని కూడా మోసగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాడు ముఖ్యంగా దుష్టుడు అందుకే మనం దేన్ని కూడా ప్రకృతి పరంగా మనం చూడడం ఎందుకంటే అపోస్తుల కార్యంలో పౌలో ఒక విషయాన్ని జ్ఞాపకం విషయం మనం కొంత కలంక్రిందంటే ధ్యానించినాం మనం ఏ వ్యక్తిని కూడా శారీరకంగా చూడడం ఆత్మలోనే ఆ వ్యక్తిని చూస్తాం అన్న విషయాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ గుంపులు కూడా ఆత్మలోనే వాటిని చూడాలి మనం అవి ప్రకృతి సహజంగా చూస్తే మనం మోసపోవడానికి అవకాశం ఉంది ఇవేవో లోకానికి ఏవో దేశాలకి ఏవో రాజ్యాలకు సంబంధించిన బోధ అనేసి అటు దిక్కు వెళ్లిపోయి మొత్తం మోసపోతాం కాబట్టి ఇది ఒక మనిషికి సంబంధించింది కాదు ఒక సంఘానికి సంబంధించింది కాదు ప్రపంచంలో ఉన్న వ్యవస్థకు సంబంధించింది అనేది దేవుడు మనకు చూపిస్తుంది ఇది అంతా విస్తరించింది ఉదాహరణ ఉదాహరణగా చూస్తే ఈ గురాలన్నీ ప్రపంచం అంతటి తిరిగి వచ్చినాయి కదా మనం చూసినాం పోయిన వారం ఇవన్నీ ప్రపంచమంతటి తిరిగి అంత నిర్మానుష్యంగా ఉన్నది అని చెప్తున్నాయి అంతా నిమ్మలంగా ఉంది అని చెప్తున్నాయి కానీ మేము ఇప్పుడు ఏం చేయాలా అని అడుగుతున్నాయి ప్రాణ గ్రంథంలో కాబట్టి ఇప్పుడు మీరు పోండి మీకు అధికారం ఇచ్చినటువంటి ప్రభు ఆ వాక్యాన్ని మనము పోయినవరం నుంచి ధ్యానిస్తున్నాం సరే ఈ రోజు మటుకు ఈ యొక్క తెల్ల గురానికి సంబంధించిన విషయాలను మనం ముగించుకుంటున్నాం జకరే గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో జకరేకు ప్రత్యక్షమైనది రాత్రి ఎర్రని గుర్రము నెక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడెను అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గుర్రములను తెల్లని గుర్రములను కనబడను కాబట్టి మనం పోయినవరం చుక్కలు చుక్కలు అంటే ఎటువంటి చుక్కలు అవి కూడా ఎరిపోయాయి అని మనం ధ్యానించినం పోయినవరం కాబట్టి చుక్కలు చుక్కలు ఏ చుక్కలు బ్లాక్ చుక్కల బ్రౌన్ చుక్కల ఎటువంటి చుక్కలు అన్నప్పుడు ఆ జేమ్స్ట్రాంగ్ నంబర్ ప్రకారంగా తన తన పరిశీలన ప్రకారంగా అది ఎరుపు చుక్కలది కాబట్టి తిరిగి అది సర్పంలకు సంబంధించింది అన్న విషయాన్ని మనం గెలిస్తున్నాం ఎరుపు అంటే సర్పంకు సంబంధించింది చుక్కలు చుక్కలు అంటే తేలక సంబంధించింది కానీ తేలక చుక్కలు ఉంటాయి కొంత ఎరుపు కొంత కొంత బ్రౌన్ కొంత తెల్లగా అట్లా ఉంటాయి చుక్కలు తేలక్ కాబట్టి అంతే కదా కాబట్టి అది అంటే వీటిని దేవుడు ఎప్పుడూ ప్రకృతిలో జాగ్రత్తగా వాటిని భద్రపరిచింది మన కాలంలో వాటిని బయట ఎందుకంటే తన బిడ్డలు ఎంతగానో ఆసక్తితో వీటిని నేర్చుకోవాలా అన్న ఆ తపన కలిగిన వారిని ఆయన చూస్తున్నాడు మన హృదయం ఆ రీతికి ఉంది నీ హృదయం ఆ రీతికి ఉంది ఆయన దృష్టిలో నువ్వు ఎంతో ఆసక్తితో వీటిని ప్రేమించి ధ్యానించాలనేసి తీర్మానించుకున్నావు కాబట్టి నీకు వాటిని చూపిస్తున్నాడు ప్రభు నాకు ఆశ ఉంది కాబట్టి నాకు చూపిస్తున్నాడు ప్రభు నాకు చూపించే దేవుడు నీకు చూపిస్తాడు ఇంకా ఎవరికైనా చూపిస్తాడు అదే ఆసక్తి ఉంటాయి ప్రపంచమంతటా మనలాంటి వారిని లేపాల్సిందైనా సకల గోత్రముల నుంచి ఆయా భాషలు మాట్లాడే మనల్ని కొనుక్కున్నాడు కదా కాబట్టి మనలాంటి వారిని అనేక ప్రభువులు లేవనెత్తి ఇటువంటి వాక్యాలు చూపిస్తుంది ఎందుకంటే గొప్ప జనము విస్తరించింది వారికి ఎవరు చెప్పాల సువార్త లక్ష నాలుగు నాలుగు మంది తప్ప ఎవరు చెప్పలేరు ప్రసవి ప్రసవేదన కలిగి స్త్రీ గురించి మనం ధ్యానించినప్పుడు అదే నేర్చుకున్నాం కాబట్టి మనమంతా ఆ ప్రసవి వేదన పడుతున్న స్త్రీకి సాదృశ్యంగా ఉండాలి మనం అసలైన సంఘం అంటే అది కానీ గొప్ప జనము ఈ గుర్రాలని తేలని లేక సర్పాలని తేలిని వెంబడిస్తున్నాయి కాబట్టి ఇది దేవుని దేవుని సన్నిధిని విడిచిపెట్టినై అని పరివరం ధ్యానించి ముగించుకున్నాం మనం వాక్యాన్ని ఇవి సర్వలోకనాధుని సన్నిధిని విడిచినై అని అక్కడ ముగించుకున్నాం కదా మన వాక్యం ప్రటన గ్రంథంలో చూస్తాం సార్ అది అంతే కదా జకరియా ఆరో అధ్యాయం జకరియా జకరియ గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వసంలో సర్వలోక నాదు యహోవ సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు ఈ గురాల గురించి మాట్లాడుతున్నాడు ఆకాశపు చతుర్వాయువులు మన వాటిని దూతల్లాగా అంటే అవి చతుర్ అంటే నాలుగు కదా వాయువులు అంటే గాలి గాలికి ఎగిరిపోయేది అని కూడా అర్థం చేసుకోవాలి ఓ రీతిగా చెప్పాలంటే అవి జాగ్రత్తగా వాటిని రాసిండు అక్కడ మనకు దేవుడు కాబట్టి సైంటిఫిక్ గా అంటే కండ్ల శారీరకంగా వాటిని చూస్తే నేర్చుకోలేం ఎట్టి పర్సనల్ గ్రహించలేం అంటే గుడిగా చదువుకుని పోతూనే ఉంటాం ఎన్ని సంవత్సరాలు అయినా వయసు ఏ రోజు కూడా మనం ఒక స్థలం ఆగి వీటిని ధనించలేని స్థితిలో ఉన్నాం ఈరోజు క్రైస్తవ సంఘం ఆ రీతిగా తయారై కొన్ని వేల సంవత్సరాల నుంచి కాబట్టి యుగ సమాప్తిలో ఇవన్నీ అర్థం కావాలా ఆ రీతిగానే దేవుడు చూపిస్తాడు ఇవి సర్వలోక నాదు యోవ సన్నిధిని విడిచి బయలు వెల్లు ఆకాశపు చతుర్వాయువులు ఇవి దేవుని విడిచిపెట్టేసినాయి దేవుని సన్నిధిని విడిచిపెట్టేసినాయి ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాయి లేకపోతే ఎట్లా విడిచిపెడతాయి ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాయి ఇదే మనం బాగా అర్థం మొదట అందరూ దేవుని భయభక్తులలో ఉంటారు రక్షణ పొందిన కాలంలో క్రొత్త క్రొత్తగా జన్మించిన కాలంలో నూతనంగా జన్మించిన కాలంలో నువ్వే రీతిగున్నావు ఈ రోజు ఏది తిగున్నావు అంటే నేను మీ గురించి మాట్లాడుతున్నాను సార క్రైస్తవ సంఘం ఎట్లుంటుంది రక్షణ పొంది బాప్తి కొరకు తపన పడుతూ పరిశుధాత్మ కొత్తగా పొందుకొని కృపారలు పొందుకొని గంటలు గంటలు దేవుని సన్నిధిలో గడిపిన కాలం ఏమైంది ఆ రోజు దేవుని సన్నిధిలో ఉన్నావు ఈ రోజు లేదు ఎందుకు ఆయన సన్నిధిని విడిచిపెట్టింది ఎందుకు విడిచిపెట్టింది బాగా అర్థం చేసుకోండి మతైసు వార్తలో మన ప్రభు ఈ జ్ఞాపకం చేస్తాడు నా తండ్రి నా తండ్రి ఇల్లు ప్రార్థన మందిరము అనబడును అన్నాడా నా తండ్రి ఇల్లు ప్రార్థన మందిరము అనబడును అంటే దేవుని మందిరము అంటే ప్రార్థనలతోనే ఉండే మందిరము దేవుని బిడ్డలు ఎప్పుడు ప్రార్థనలు చేస్తుంటారు ఎందుకంటే దివరాత్రులు దూతలు అక్కడ ఎక్కడైతే సూచిస్తూ ఉంటారో ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలు దీవారాతంలో ప్రార్థనలు చేస్తా ఉంటారు కాబట్టి ఎక్కడైతే ప్రార్థనలు ఉంటాయో అదే మందిరం నా జ్ఞాపకం కోసలే వాక్యం మతే సవార్థలు నా తండ్రి ఇల్లు నా తండ్రి గృహము ప్రార్థన మందిరము అనబడును అంటాడు ప్రభు కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసిరి అంటాడు జ్ఞాపకం ఉంది ఎక్కడ వస్తుందా వాక్యం దాన్ని మీరు దొంగల గుహగా మార్చిరి అని అంటున్నాడు చూడగలరా మతే స్వార్థ పదమూడు మత శువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనంలో నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసి ఉన్నారు కదా నా మందిరం అంటే ప్రభు మందిరం అంటే మన తన దేవుండే ప్రభు తన గురించి మాట్లాడుతుంది నా మందిరం అంటే ఎవరు చెప్పగలరా సరే అయినా పాత నిబంధన కాలంలో రాయబడ్డ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఉపమా రీతిగా అర్థం చేసుకోండి నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అని ఎందుకు చెప్పిండు నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిన వారు అనను కాబట్టి నాకు ఇప్పుడు దాని వాక్యం అర్థమవుతుంది దేవుని మందిరంలో ఉండే ప్రార్థనలో జీవిస్తూ ఉంటారు కానీ ఎని తింగ్ అది దొంగల గుహగా తయారైంది ప్రార్థనలు బంద్ అయితే దొంగల గుహగా తయారైతుంది అంతే అంటే నువ్వు దొంగ ఎప్పుడైతావు అంటే ప్రార్థన బంద్ చేస్తే ప్రార్థనల ప్రార్థనల బదులు ఇంకా ఏమున్నా అది దొంగల గుహనే సరే దొంగల గుహ అంటే అలీబాబాద్ది నీకు తెలుసు కదా స్టోరీ అలీబాబా నలభై దొంగల గురించి అంతేనా వాళ్ళు ఏం చేసేటోళ్లు అంతా దోచుకొచ్చి ఆ నలభై దొంగలు ఏం చేసే వాళ్ళు అంతా సరే అది కథ అది నిజంగా జరిగింది కాదు కానీ ఉకుమార రెడ్డిగా నేను చెప్తున్నా మీకు ఆ దొంగలంతా దోచుకొచ్చి ఒక గుహలో పెట్టుకునేటోళ్ళు ఎందుకంటే అది మొత్తం జమైనాక ఒక రోజు మనం అందరం దాన్ని పంచుకుందామని అది స్టోరీ కానీ దాని తర్వాత ఆలీబాబా ఆ గుహ సీక్రెట్ అనుకొని ఆ డబ్బా తీసుకొని పోతాడు వాడు వాడు దొంగతనం చేస్తాడు ఆలీబాబా కూడా దొంగనే ఇంకొక దొంగని ఇంకొక దొంగ దోచుకుంటాడు నలభై దొంగలని ఇంకొక దొంగ దోచుకుంటాడు అంతే స్టోరీ నాకు ఆలీబాబు ఏం హీరో కనిపించాడు అక్కడ పిల్లలకు మనం హీరోలాగా చూపిస్తాం వాడిని కానీ వాడు కూడా దొంగనే కాబట్టి ఆయన ప్రార్థన మందిరాన్ని దొంగల గుహగా ఎట్లా మార్చి అంటే ప్రార్థనలు బదులు ఇంకా ఏమి చేసినా అది దొంగల గుహ అని అర్థం ప్రార్థనలు లేకుండా ఏమి జీవించినా దొంగనే కాబట్టి నువ్వు నేను ఎప్పుడు దొంగ అయిత దొంగ అవుతావంటే ప్రార్థనలు బందేస్తాయి కాబట్టి మనకి ప్రార్థనలు చాలా అవసరం నువ్వు ఆయన మందిరంలాగా ఉండాలి నీ మందిరమై నేను ఉండగా పాట పాడవా లేదన్నా నీ లైఫ్లో నీ మందిరమై నేను ఉండగా నీ అందరిని ఉండి నడిపించవా అని పాటవాడుతు కానీ ఎందుకు పాడుతున్నావు ఆ పాట ఈ వాక్యం అర్థమైతే ఆ పాట జాగ్రత్తగా పాడతావు నేను నిజంగా ఆయన మందిరంలాగున్నానా లేదా అనేది పరిశీలించుకోవాలా నువ్వు ప్రార్థనలో జీవిస్తేనే ఆయన మందిరం నువ్వు ప్రార్థనలో జీవించకపోతే ఆయన మందిరం కాదు నువ్వు డైరెక్ట్ చెప్పాలా వాక్యం ఈ విషయం ఎవడైతే అతనే మాట్లాడదా మనం ఎవడైతే ప్రార్థన జీవితంలో ఉండడో వాడు దేవుని దృష్టిలో దొంగ మందిరం లోపల నేను చెప్తున్నా బయట వాడి గురించి మనం ఎప్పుడు మాట్లాడాం కదా నువ్వు రక్షణ పొంది పరిశుధాత్మ పొందుకొని కృపవారులు పొందుకొని ఒకప్పుడు గంటలు గంటలు ప్రార్థన చేసి ఈ రోజు అసలు ప్రార్థనే మాయమైపోయింది జీవితంలో అంటే నువ్వు దొంగ మారినావు దేవుని దృష్టిలో ఎందుకంటే ఆయన దగ్గరికి అన్ని సంపాదించుకొని నువ్వు స్వార్థంగా జీవిస్తున్నావు ఆయనకి ఏమి ఇస్తలేవు ఆయనను మహిమ పరుస్తలేవు అంతా నేను సంపాదించుకుంటానులే అని అనుకుంటున్నాను దొంగలాగా తయారైపోతుంది కాబట్టి దేవుని మందిరాలు ఎప్పుడు దొంగగా తయారైతాయంటే ప్రార్థనలు బంద్ అయితే ఈరోజు మనం అదే చూస్తున్నాం ప్రపంచమంతట అన్నిటికీ ప్రార్థన తీస్తారు ప్రార్థనకి ఇవ్వరు గంటలు గంటలు పాటలు పాడతారు గంటలు గంటలు వాక్యాలు జరిస్తారు కానీ ప్రార్థనలు లేవు అటా తయారైపోయింది ప్రపంచమంతట నేను చాలా మంది ఈ గురించి సాక్ష్యాలు వింటా ఉంటాను ఒక పాసారం వచ్చి ఇంకొక పాస్తార చెప్తుంది అయ్యా నా భర్త కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాడు కానీ ఎట్లా నడిపిస్తుండో చర్చ నాకే అర్థం కావట్లేదు ఆ పాస్తాన్ని పిలిపించి ఎందుకట్లా చేస్తున్నావు నువ్వు ప్రార్థనలు ఏం చేస్తలేవు అంటే నాకు ప్రార్థన చేయాలనిపిస్తలేదు మళ్ళీ నువ్వు చర్చ ఎట్లా ఆదివారం ఎట్లా వాక్యం చెప్తున్నావు నీకు అర్థం నీకు ఎందుకు ప్రార్థన చేయాలనిపించదు ఏదో బలహీనత నీలో పాపము చేకూర్చుకుంది నీ హృదయంలో నీలో ఏదో అడ్డంకముంది ఆయనకి నీకు మధ్యలో గోడలాగా అందుకే నీవు ప్రార్థన చేయలేకపోతున్నావు కాబట్టి ప్రార్థన జీవితము లేకపోతే నువ్వు దొంగవు అయిన దృష్టిలో కాబట్టి దొంగలు ఎవడన్నా పలవరాజులు పోగలరా అందరినీ తరిమేస్తాడు అన్నాడు కదా చివరికి వాళ్ళందరినీ తరిమేస్తాడు దొంగలని ఎందుకంటే ఆయన మందిరము ప్రార్థన మందిరం అని పాత నిబంధన కాలంలో ప్రవచించిన వాక్యము ఆయన తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు మనకి ఈరోజు ఈ వీళ్ళందరూ సర్వలోకనాథుని సన్నిధిని ఎందుకు విడిచిర్రు ఇప్పుడు మనకి ఇంకా బాగా వాళ్ళు దొంగలైపోయారు సర్పములు తేళ్లు దొంగలైపోయినారు ఒకరిని ఒకరు దోచుకుంటున్నారు వాల అమాంతంగా గొప్ప జనం మీద పడి గొప్ప జనాన్ని అది బలహీనత అది బాధకరమైంది కాబట్టి ఎప్పుడైతే ప్రార్థనలు బంద్ అవుతాయో అది సర్వలోకనాధుని విడిచిపెట్టినై అని అర్థం చేసుకోవాలి ఈ మూడు గుంపులు ఏ దశలో అయినా ఈరోజు జరుగుతుంది అదే ఒక గంట సేపు ఒక రెండు మూడు గంటల సేపు ప్రార్థనలు గడపకపోతే సేవ జీవితంలో ఎట్లా కొనసాగించగలవు ఎన్ని గంటలు ప్రార్థన చేయకపోతే నీకెక్కడి నుంచి వస్తుంది సహ కొండలు నా చేతులు ఎందుకు యహో వలననే నాకు సాయం కలుగుతుంది నాకు ఎక్కడి నుంచి తెలుగు సహాయం అందుకోరకనే నువ్వు ప్రార్థన చేయాల ఆయన నుంచే నువ్వు సాయం పొందుకోవాలా ఆయన నుంచే ఆ నడిపింపు పొందుకోవాలా సేవ జీవితంలో నడవాలంటే ఆయననే నీకు సహాయకుడు నీ నువ్వు నడవలేవు నీ నువ్వు ఇప్పుడు ఈ సర్పంలో తేళ్ళు కొండ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాయి అవి ఎక్కలేవు నేను ఎట్లన సర్వనతునికి సమానంగా నా సింహాసనం వేసుకుంటా వాడు అంటున్నాడు హెచ్కెల్ గ్రంథంలో వాడు వేసుకోలేడు ఎందుకంటే వాడు అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు వాడు తిరిగి పైకి లేడు కాబట్టి ఇవి సీనాయి పర్వతం దగ్గరనే ఉన్నాయి అవి ఎక్కలేవు కిందనే ఉంటాయి ధర్మశాస్త్రం క్రిందనే ఉంటాయి ఎప్పటికైనా శాశ్వతంగా ఈ మూడు గుంపులు కానీ గొప్ప జనమే సత్యం సగం అబద్ధంలో ఉంది కాబట్టి అది సంపూర్ణంగా సత్యంగాన సంపూర్ణంగా అబద్ధంగానే కానీ మొదటి ఆ రెండు గుంపులు సంపూర్ణంగా అబద్ధంలో ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనకు పనేలేదు వాటి గురించి మనం ధ్యానించి కూడా అవసరం లేదు క్లుప్తంగా ధనిస్తాం కానీ వాటి గురించి మనం ఏం ప్రయాసపడడానికి వీల్లేదు వాళ్ళ గురించి ప్రార్థన చేసినా వాళ్ళు వాళ్ళు మార్పు చెందరు ఎందుకంటే కఠిన హృదయం ఇచ్చింది దేవుడు వాళ్ళకి ఫరూక్ ఏ రీతిగా కఠినమైన మనసును గురించిండో వాళ్ళ మనసులో అట్లనే కాబట్టి వాళ్ళకి ఏ రీతికి కూడా మార్పు ఉండదు నీ నామైన ప్రవచించలేదా నీనామైన రోగులను స్వస్థపరచలేదా నీనామైన వెళ్ళగట్లేదా వాళ్ళు ప్రకృతి సజ్జమైన సూచనలను జ్ఞాపకం చేసుకుంటూ నేను రక్షణ అనుభవంలో ఉన్నాను అనుకుంటున్నారు దయంలో వెళ్లగొడితే నువ్వు రక్షణానుభవంలో ఉన్నావు అనుకుంటావా రకరకాల మతస్తులు దయాలను వెళ్ళగొడుతున్నారు వాళ్ళు వాడు రక్షణ బంధున్నాడా వాడు రక్షణ అనుభవంలో ఉన్నాడా అద్భుతాలు జరిగినంత మాత్రం రక్షణ అనుభవంలో ఉన్నట్ట గాలిలో తాయేత్తలు తీసి గాలి గాలిలో తిప్పి బంగారు వాడు రక్షణానుభవంలో ఉన్నట్టరు మోసపోయినారు అంటాడు మీరు ఎవరో నాకు తెలియదు అక్రమం చేసిన వారు మీరు మీరు వాక్యాన్ని తార్మార్ చేసుకున్నారు కాబట్టి మీరు ఎవరో నాకు తెలియదు నా యుధ నుంచి మీరు పారిపోండి నా యొక్క నుంచి మీరు వెళ్లిపోండి ఆయన తొలివేస్తాడు వాళ్ళని వెలగొట్టేస్తాడు కాబట్టి సర్పంలు ఏ రీతిగా కూడా పర్లోక రాజంలో ప్రవేశించలేవు ఆయన మా అంటే పర్లో రాజుల్లో ప్రవేశించాలంటే ఆయన విశ్రాంతిలో ఉండలేవు ఆయనతో పాటు నివసించలేవు అర్థం పర్లోక రాజ్యం అంటే అక్కడ కూడా గాలిలో కాదు ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించలేవు ఆయనతో పాటు నివసించలేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇవి సర్వలోక నాదు విడిచి నాదురగోవా సన్నిధిని విడిచి బయలు ఆకాశపు చతుర్వాయువులు నల్లని గురములున్న రదము ఉత్తర దేశంలోనికి పోనది తెల్లని గుర్రములున్న రథము వాటిని వాటి వెంబడి పోవును చుక్కలు చుక్కలు గల గురములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును కాబట్టి తెల్లనిది ఎప్పుడు వెంబడిస్తా ఉంటది విషయం మనం నేర్చుకుని పోయిన తెల్లని గుర్రము ఎప్పుడు ఇతర గురములని వెంబడిస్తూ ఉంటది ఇక్కడ నల్లని వెంబడిస్తుంది అక్కడ చుక్కలు చుక్కలు దాన్ని వెంబడిస్తుంది కాబట్టి దాని గుణగణమే అది గొప్ప జనం ఎప్పటికైనా వాళ్ళనే నమ్ముకుంటారు గుడ్డిగా మనం ఎంత ప్రయాసపాడి ఈ విషయాలు చూపించినా మనల్ని స్వీకరించరు వాళ్ళ వాళ్ళు వింటున్నంత మటుకు ఈ బ్రదర్ చెప్పేది కరెక్టే ఈ సిస్టర్ చెప్పేది కరెక్టే కానీ దాన్ని అలింగనం చేసుకోరు ఆ వాక్యాన్ని కౌగలించుకోరు వాళ్ళతో వచ్చిన బలమైన అదే నువ్వు వాళ్ళ మీద కోపగించుకొని వ్యసన నువ్వు అనిలను చూసి వ్యసన పడదని వాక్యం ఉంది మనం ఎవరిని కూడా చూసి వ్యసన చాలా కష్టం ఆ వాక్యాన్ని పాటించడం ఎప్పుడు కూడా మనము వాళ్ళని చూసి వ్యసన అని వాక్యం ఉంది ఆయన వ్యసన మనల్ని చూసి ఆయన పడలేదు కదా కాబట్టి వ్యసన క్రాంతులుగా కానీ ఆయన ఎప్పుడు మన గురించి వ్యసన పడినవాడు కాదు ఆయన మనల్ని తృణీకరించారు ఆ రీతిగా కాబట్టి మనం కూడా ఆ రీతిగా తృణీకరించదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు ఎవరిని కూడా చూసి మనం వ్యసనపడద్దు ఈ అన్యాయం చేస్తున్న వాడిని అక్రమం చేస్తున్న వాడిని చూసి వ్యసనపడద్దు మనం వాళ్ళు ముద్రించబడ్డారు వాళ్ళు ఆ రీతిగానే ఉంటారు గుంపులో చివరి వరకు కాబట్టి వాళ్ళ గురించి మనం వ్యసనపడేది అసలేదు కాబట్టి మన బాధ అంతా గొప్ప చూసి ఆయన ఏరీతిగా ఎరుసలేంని చూసి ఎరుసలేమా ఎరసలేమా అని ఏడ్చుచు ఎందాక కోడి తన రెక్కల క్రింద కాచుకున్నట్లు నేను మిమ్మల్ని కాయాలా అని బాధపడ్డవాడు కాబట్టి గొప్ప గురించి ఆయన వేదన ఉంది అదే వేదన నీకు నాకు పట్టుకోవాలా దాన్నే మనం ప్రసవ వేదన అంటున్నాం కాబట్టి నీకు నాకు అటువంటి ప్రసవ వేదన వల్ల ఏ క్షణం మనం ఏం చేస్తున్నా గాని ప్రతి క్షణం మన మనసు అక్కడే ఉండాలి ఏరితిగా వాళ్ళని నడిపించాలా ప్రవ్వా ఏరితిగా నువ్వే నాకు మార్గం చూపించు ఎరితిగా వాళ్ళకి ఇది మేము ప్రకటించాలా ఏ ప్రయాసం ఏం ప్రయత్నాలు చేయాలా నేను సిడీలు తయారు చేయాలన్నా ఇంటర్నెట్ లో పెట్టాలన్నా పుస్తకాలు తయారు చేయాలన్నా పుస్తకాలు రాయాలన్నా నువ్వు అడగాలే ఆయన ఖచ్చితంగా చూపిస్తుంటాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చిండి దాన్ని మీరు వాడుకోవాలా వాడుకొని దాని ఈ యొక్క ఉపదేశాన్ని వాళ్ళకి అనుగ్రహించాలా వాళ్ళకి ప్రకటించాలా అందుకోరికే మనం ఇక్కడ కూర్చున్నాం అంతేగాని ఇది ఏదో అద్భుత రీతిగా ఉంది వాక్యమని స్వీకరించి ఆహాన్ని ఇంటి బయటది గానే కాదు ఇది బాలంతో కూడింది ఎందుకంటే ఇది నిన్ను తొలిచి ఇది నిన్ను కాల్చివేస్తుంది నువ్వు దాన్ని అంత శక్తిగల ఈ వాక్యం నీ హృదయంలో నువ్వు ఎంతకాలం భద్రపరచుకుంటావు దాన్ని అనేకలో కోని అలా దా దావిదరాజు అదే అంటాడు అధ్యాయంలో కీర్తనకరంధరాజు నీ మీ వాక్యాన్ని తీసుకొని నా నోరు మూసుకొని మౌనంగా ఉండలేదు అంటాడు చూడండి నలభైవ అధ్యాయము కీర్తన గ్రంథము నలభైవ అధ్యాయం అక్కడ ఎనిమిదవ వచ్చిన నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం శిష్యులకి ప్రాధాన్యత నేర్పిస్తే అదే చెప్పింది కదా ఇదే నేర్పించింది కదా నీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూమి మందుని అని చెప్పిండ లేదా ఎప్పటికైనా ఆయన హృదయం ఒకటే రీతి కొట్టే ఆయన చిత్తాన్ని నెరవేర్చాల ఎక్కడా భూమి అందు ఈ లోకంలో ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వాళ్ళు ఉండాలి ఆయన హృదయంలో ఏముందో అది మనం నెరవేర్చాలి సర్వ సర్వలోక సర్వ లోకానికి సర్వసృష్టికి సువర్ణం ప్రకటించడం అనేది ఆయన చిత్తం నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది ఆయన వాక్యము నా హృదయ అంతరంగంలో ఉన్నది నా హృదయం లోపాలని దాచుకున్నా అంటున్నాడు నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉంది నా హృదయం లోతులలో నేను దాచిపెట్టుకున్నట్టున్నాడు అంటే ఆయన ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానించిండో అర్థం చేసుకోండి దాని తర్వాత ఏమంటుండీ నా పెదవులు మూసుకొనక మహా సమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి నేను అంటిని కాబట్టి నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది కాని నేను దాన్ని అక్కడే మూసేసుకోలే నా నోరు తెరచి నా పెదవులు మూసుకొనక మహా సమాజంలో దాన్ని నేను ప్రకటించినట్టున్నాడు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు నేర్చుకున్న వాక్యాలని కుతగా నువ్వు హృదయంలో పెట్టుకుంటే అవి మాయమైపోతాయి నీ విశ్వాసము క్రియారూపకంగా కాకపోతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుంది పనికిరాన్ని విశ్వాసంలాగా తేరవుతుంది గొప్ప జన సమూహం యొక్క విశ్వాసము ఎందుకు ఒంటిగా ఉండి మృతమైంది అంటే దాన్ని వాళ్ళు ఎప్పుడు క్రియారూపకంగా చూపించుకోలేదు వాక్యం వింటారు ఆదివారం ఆదివారం చర్చిపోతున్నారు వాక్యం వింటారు రెండు గంటలకు వచ్చి ఆనందని మర్చిపోతున్నారు టీవీ చూస్తారు లేకుంటే అక్కడి నుంచి సినిమా తీయట పోతారు పోతారు దాని తర్వాత సోమవారం వస్తారు యథావిధిగా జీవిస్తూ ఉంటారు గంటలు గంటలు టీవీలో ముందు కూర్చుంటారు లేకుంటే ఇంటర్నెట్ లో కూర్చుంటారు ఇది ఎప్పుడు ధ్యానించు కాబట్టి మనం మట్టుకో ఆ రీతి అది నీకు తెలిసి ఉన్నది అంటే నేను వేషధారకుణ్ణి కాదు నేను నీ వాక్యాన్ని ధ్యానించి మహా సమాజం మీద ప్రకటించినా అది నీకు తెలుసు నేను నా నోరు మూసుకోలేదు అని ఆయన చెప్తున్నాడు నువ్వు అట్లా చెప్పగలవా నేను ప్రవ్వా నా హృదయం అంతా నీకు తేటగా కనిపిస్తుంది ప్రవ్వా నేను ఎటువంటి వాడిని నీకు తెలుసు నేను ఎటువంటి దాని నీకు తెలుసు ప్రవ్వా నా సేవ జీవితాన్ని నువ్వు గమనిస్తున్నావు నేను నా నోరు మూసుకొని మౌనంగా ఎక్కడా లేన్ నాకు చూపించిన వాక్యాలనేటివి నేను ప్రకటిస్తాను ప్రవ్వా అది నీకు తెలిసే ఉన్నది అని నువ్వు చెప్పగలవా ప్రార్థనలో నువ్వు అట్లా సంభాషించగలవా దేవునితో మనం అట్లా ఎందుకంటే ఎవడు సంభాషించడం నాతో కొత్తగా ప్రార్థన చేసుకొని పోతా ఉంటారు నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు ఇది కావాల నాకు ఇల్లు కావాల నాకు ఉదయం కావాలా నాకు పెళ్లి కావాలా పిల్లలు కావాలి ఇదే ప్రార్ధన జీవితాలు కానీ ఎవడు కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని ఆంతర్యంలో పెట్టుకుంటలేరు మనం ప్రయాసపడాలా మన జీవితాంతం వీటిని ధ్యానించే వాటిని మన హృదయంలో భద్రపరుచుకోవాలి నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండా ఆయన నీతి అంటే రక్షణ సందేశం ఆయన నీతిమంతుడు ఆ శిల్వ మీద మన పాపములను భరించి మనల్ని నీతిమంతులుగా మార్చుకున్నాడు కాబట్టి ఆయన నీతి అంటే రక్షణ సందేశం సువార్త పాపం నుంచి మనుషులు బయటికి రావాలా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న వాక్యం అది కాబట్టి మనము ఆ నీతి ఆయన నీతిని మన హృదయంలో ఉంచుకొని ఊరకుండద్దు అని చెప్తున్నాడు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను అయన రక్షణ సందేశం చెప్పడమే కాకుండా వాక్యులని సత్యాన్ని కూడా మనం చెప్పాలా అని చెప్తున్నాడు ఇక్కడ వాక్యం మూడు విషయాలు చూడండి మొదటిది ధర్మశాస్త్రాన్ని మనము ధర్మశాస్త్రం గురించి చెప్పాలా రెండవది రక్షణ అనుభవం చెప్పాలా ధర్మశాస్త్రం అంటే పాత కాలం వాక్యాన్ని రెండవది రక్షణ అనుభవం మూడవది వాక్యులని సత్యం అంటే రాబో యుగ సమాప్తికి సంబంధించింది అంటే రెండవ రకర సంబంధించిన విషయాలు ఇక్కడ మూడున్నాయి పాత నిబంధ కాలకు సంబంధించిన వాక్యము అంటే ధర్మశాస్త్రము నీతి అంటే రక్షణ అనుభవానికి సంబంధించిన వాక్యము తర్వాత సత్యము అంటే ఆయన మూడవ రెండవ రాకరకు సంబంధించిన వాక్యాలు లేక యుగ సమాప్తిలో ఏం జరగబోతుంది అన్న మనం విశదీకరించి మనుషులకు చెప్పాలా అని అందుకే దావిదరాజు అంటే నా ప్రియుడు ప్రభు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది దేవుడు దావిదరాజు గురించి అతనికి సాక్ష్యం ఇచ్చింది నీ కృపను నీ సత్యమును మహా సమాజముకు తెలుప తెలుపక నేను వాటిని మరుగు చెయ్యలేదు నీ కృపను నీ సత్యంను కృప అంటే రక్షణ అనుభవం సత్యం అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు జరిగేది ఏంది శిక్ష శ్రమల కాలంలో గొప్ప గొప్ప జనానికి శిక్ష తీర్పు అన్న విషయం కాబట్టి వాళ్ళంతా తీర్పు పొందుతారు కానీ ఏం జరుగుతుంది చివరికి వాళ్ళు హతసాక్షులు అవుతున్నారు హతసాక్షులు అయినాక తీర్పు నుంచి విడుదల పొందుతున్నారు కానీ క్రీస్తు చేసినందున్న వాడికి ఏ శిక్ష అవి తెలియదు నువ్వు ఆల్రెడీ ఉనింటే తీర్పు నుంచి విడుదల పోదు కానీ వీళ్ళందరూ సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తీర్పు పొంది తర్వాత పర్వ రచనకు వస్తారన్న విషయం మనం కొంతకాలం కిందట ధనించం దానికి సంబంధించిన వాక్యం ఒక చూపిస్తే రుచి ఐదవ వచనంలో మంచి ఆదరణకరమైన వాక్యం ఉంది నా భవిష్యత్ ఏమవుతుంది నా జీవితం ఏమవుతుంది నా కుటుంబం పరిస్థితి ఏంది నా పిల్లల భవిష్యత్తు ఏంది నాకు మంచి ఉద్యోగం ఉంటుందా లేదా నాకు సరిగా జీతం ఉంటుందా లేదా నేను ఎట్లా నా కోరికలు ఎట్లా తీర్చుకోవాలి లోకంలో అన్న బాధ అనుమానం ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి నువ్వు ప్రభులో ఉంటే ఈ ఐదవ వచనం నిన్ను ఆదరణించాల యహోవాను నమ్ముకుని ధన్యుడు ఎందుకు అని నమ్ముకుంటే యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు మన భవిష్యత్తు గురించి ఆయన ఎంతో విస్తారమైన తలంపులు గలవాడు కాబట్టి మనం ఎప్పటికీ ఏం జరగబోతుందో మనకి అన్న భయం అవసరం లేదు నా దగ్గర డబ్బు ఉంటుందా లేదా నేను ఇవి కొనుక్కోగలనా లేదా నా పిల్లలను చదువుకోగల చదివించుకోవాలా లేదా ఇటువంటి అన్ని అనుమానం అవసరం లేదు ఈ వాక్యం నేను ధైర్యపరచాలా సేవ జీవితంలో ప్రభావం నేను సేవలో నాకు డబ్బులు అవసరం అసలు అనుమానమే లేదు ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోండి ఆయన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మనడల ఆయనకి విస్తరమైన తలంపులు గలవా అంటే నీ భవిష్యత్తు గురించి ఆయన ఎంతో ఉన్నతమైన తలంపులు గలవాడు చూడండి అవి వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి అవి లెక్కకు మించినవి నీకేం కావాలనో నువ్వు అనుకుంటున్నావు నాకు ఇది అది కానీ అవి లెక్కకు మించినాయి లెక్క కట్టలేమంట అంతగనం నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు ఈ విషయం ఈ వాక్యం ప్రకారంగా చూస్తే నువ్వు దాన్ని విశ్వాసంలో కనుక్కో పొందుకో ఆత్మలో చూడు వాటిని ఈ వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేయి ప్రభ నువ్వు నాకు వాగ్దానం చేసినావు నా హృదయం నీకు తెలుసు నేను యథార్థంగా ఉన్నానా లేదా నీకు తెలుసు ఒకవేళ లేకుంటే నాకు చూపించి ఒప్పుకుంటా పశ్చాత్తాపడతా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా నేను బిడగా నన్ను స్వీకరించి ప్రభావ అని ప్రార్థన చేస్తా కానీ నేను ఏ రీతిగా నీ నీ సన్నిధిలో ఉన్ననో నన్ను గమనిస్తున్నావు కాబట్టి ఈ వాగ్దానం నాకు రావాల్సింది ఎందుకంటే అబ్రామ్ లాగా చేసిన వాగ్దానం మనకు సంక్రమించింది మన ప్రభు వలన ఆదికాండం పరిణామాల చేసిన ప్రతి వాగ్దానము కేవలము మనకే క్రైస్తవులకే అంటే ఆయన నిండు మనసు సేవించే వారికే ఇంకా ఎవరికి కాదు తన సంతానాన్ని నిస్కరణ ఆకాశ నక్షత్రాల వల్ల విస్తరింపజేస్తున్నాడు ఎప్పుడైనా చేసిండా ఎక్కడ గొంగని అక్కడలాగానే ఉండ దేశం దాన్ని ఎక్కడ విస్తరించనీయలేదు కేవలం దేవుని బిడ్డలైనా క్రైస్తవులనే ప్రభు ప్రపంచమంతటా విస్తరిపజేసే గొప్ప జనం లెక్కకు మించిన జనం క్రైస్తవులే పొరితిగా ఉపమాన రీతిగా అర్థం చేసుకుంటే కానీ సరే వాళ్ళందరూ సంపూర్ణంగా మార్పు చెందాలన్న విషయాన్ని మనము అక్కడ చూస్తున్నాం కాబట్టి ఈరోజు యొక్క తెల్లని గురానికి సంబంధించిన వ్యాఖ్యలు జన్స్తున్నాము ముగించుకోబోతున్నాం జగన్ గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వచనంలో నల్లని గుర్రములు ఉన్న రథము ఉత్తర దేశంలోనికి పోన్నది ఉత్తరము అంటే ఏం చెప్పండి ఉత్తరము అంటే ఎక్కడ దిక్కు ఉత్తరం అంటే నార్త్ కదా షోర్ నార్తే కదా తూర్పు ఈస్ట్ పడమట అంటే వెస్ట్ ఉత్తరం అంటే నార్త్ దక్షిణం అంటే సౌత్ కాబట్టి ఉత్తరం అంటే నార్తే కాబట్టి నార్త్ అంటే ఎప్పుడు పైన ఉంటుంది అర్థం అంటే పైకుండేది అని అర్థం కాబట్టి పైకుండేది సూర్యుడికి సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోచున్నది పోనది తెలియని గుర్రములను ఉన్న రథము వాటిని వాటి వెంబడి పోవును కాబట్టి సర్పములు ఎక్కడ ఉంటే గొప్ప అక్కడ సహవాసంలో ఉంటాయి కాబట్టి ఇటువంటి సహవాసంలో ఉన్నందుకే వాళ్ళు శ్రమల గుండా పోతారు అన్న మనం ధ్యానిస్తున్నాం కానీ వీళ్ళందరూ మరణిస్తారన్న విషయాన్ని మనం ధ్యానించినాం కదా చూడండి ప్రకటన గ్రంథం ఆరవాధ్యాయము సరే మనం పోయిన వారం అట్టుపోయిన వారం చూసినాం కదా ఈ అధ్యాయంలోని ప్రతిది నాలుగు నాలుగు జీవుల గురించి మొదటిది ఏడు ముద్రలో మొదటిదాని విప్పినప్పుడు నేను చూడగా నాలుగు జీవులలో ఒకటి ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పటెంటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడను దానిమీద ఒకడు వెల్లు పెట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇవ్వబడను అతడు జయించటకు బయలు పెళ్ళను దీనికి సంబంధించిన వాక్యాలు మనం చూసుకొని ముగించుకుంటాం వాక్యాన్ని ఇక్కడ మనం ఏం చూస్తున్నాం తెల్లని గుర్రము కనబడను దానిమీద ఒక ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను అయితే తెలుగు బైబుల్లో చూస్తే విల్లు అనుంది ఇంగ్లీష్లో చూస్తే బౌ అనుంది బ్ అంటే బీడబుల్ ఇంగ్లీష్ లో బో అంటారు కదా బో అయితే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ లో దానికి సంబంధించిన వాక్యం నేను చూసిన ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకి చేతికి బాణము విల్లు అంటే బాణము విల్లు అంటారు కదా బాణానికి విల్లు ఉంటుంది విల్లు పెట్టి కొడితే అది కూర్చుకుంటది మనుషులను చంపుతుంది అది జీవులను చంపుతుంది అది దానికి సంబంధించింది కానీ అతని చేతిలో విల్లు పట్టుకొని కూర్చుండి ఉండేను విల్లు పట్టుకొని కూర్చోారు ఎవరు కూడా బాగా అర్థం విల్లు పట్టుకొని పరిగెత్తుతారు విల్లు పట్టుకొని నిలబడతారు కానీ ఎవరు కూర్చోరు లేకుంటే భుజానికి వేసుకుంటారు ఒకవేళ నిజంగా అది విల్ అయితే భుజానికి వేసుకుంటారు ఎవరు కూడా దాన్ని పట్టుకొని కూర్చోరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ విల్లు పట్టుకొని కూర్చోడం అంటే దేనికి సంబంధించిందని ఆ జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ చూస్తే అక్కడ నాకు జేమ్ స్ట్రాంగ్ నంబర్ హెచ్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ అంటే ముడి అని అర్థం ఆ టై టు ద ప్రజెంట్ అంటే బహుమానానికి వేసిన ముడి అని కూడా అర్థం అక్కడ ఇంగ్లీష్ అట్టుంది ఏ టైట్ ప్రజెంట్ అంటే మనం గిఫ్ట్ ప్రెసెంట్ తీసుకెళ్తాం కదా పెండ్లీ ఇంటికి ఆ గిఫ్ట్ మీద రిబ్బన్ పెడతారు రంగు రిబ్బన్ ఇట్లా చుట్టు ఇట్లా రౌండ్ గా ఇట్లా రెండు రకాల చుట్టు పెడతారు దాన్ని బౌ అంటారు ఇంగ్లీష్ లో బో అంటారు అంటే దానికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి కాబట్టి ఒకటేమో శారీరకమైన అర్థం నిజంగా విల్లు పట్టుకోవడం అంటే నిజంగా బాణం విల్లు పెట్టి కొడతారు అది శారీరకంగా ఉంది చూడడానికి కానీ దాని వెనకాల ఆత్మీయమైన సత్యం ఉంది అంటే ఏంటంటే ఒక బహుమానానికి కట్టే దాన్ని కూడా విల్లు అంటారు అని అక్కడ ఉంది అయితే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ఫైవ్ లో ఏముందంటే హెచ్ లో బీంగ్ బ్రింగ్ ఫోర్త్ బ్రింగ్ ఫోర్త్ అంటే బయటకు తీసుకొని రావడం అని అర్థం బ్రింగ్ ఫోర్త్ అంటే బయటకు తీసుకుని రావడం అని అర్థం తర్వాత ఏముందంటే బీ ఇన్ ట్రావెల్ అంటే ట్రావెల్ అంటే ప్రసవ వేదన ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో ట్రావెల్ అంటే ప్రసవ వేదన బిఇన్ ట్రావెల్ అంటే ప్రసవ వేదనలో ఉన్నది ప్రసవ వేదన పడుతున్నది అని కూడా అర్థం ఆ జేమ్ షాంగ్ నెంబర్ చూడకునే ఇవన్నీ ఎప్పుడూ మనకు అర్థం కాకపోయి ముసోలం అయి మనకి మిస్ అయిపోతుంది మన లైఫ్ లో కాబట్టి ఆ డిక్షనరీలో చూస్తే గాని ఈ విల్లు అంటే ఏంది అనేది మనకు అర్థం కాకపోయేది కాబట్టి ఇప్పుడు చూడండి ఫైవ్ వన్ వన్ ఫైవ్ ఏముందంటే బహుమానం మీద కట్టబడ్డ రిబ్బన్ అనేది కూడా అర్థము దాని తర్వాత ఫైవ్ జీరో డబల్ ఎయిట్ లో లేక ముందుకు తీసుకొని రావడము బ్రింగ్ ఫోర్త్ అని అంటే ఆ బహుమానాన్ని తీసుకుని రావడము అని కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం కాబట్టి ఫైవ్ వన్ వన్ ఫైవ్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ రెండింటినీ కలిపితే ఏమొస్తుందంటే ఆ గుర్రం మీద తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి చేతిలో అంటే దాని మీద కూర్చున్నాడు దాన్ని పట్టుకొని దాన్ని పట్టుకొని కూర్చున్నాడు అంటే ఆయన చేతికి ఒక బహుమానం ఇవ్వబడింది అని అర్థం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా గొప్ప ఎప్పుడైతే హత ఆయన సన్నిధికి అప్పుడు వారి జీవితాలు అతనికి బహుమానం ఇవ్వబడుతున్నాయి కాబట్టి వీళ్ళందరూ హతాసాక్షులై ఆయన కొరకు సాక్షులుగా అక్కడ ఆయన సన్నిధులనికి రాబడుతున్నారు అప్పుడు వాళ్ళు ఆయనకి బహుమనం లాగా సమర్పించబడుతున్నారు మన జీవితం అయితే సమర్పించుకున్నాం కదా నీ జీవితం నా జీవితం సమర్పించుకున్నాం అంటే మనం ఆల్రెడీ ఆయనకి బహుమనం లాగా సమర్పించుకున్నాం వాళ్ళు సమర్పించుకున్నా అనుకొని ఈ లోకాతీతంగా జీవించినారు కాబట్టి వాళ్ళు సమర్పించుకోలేదు అదే మనము యోహాను భక్తుడు ఆ విషయం జ్ఞాపకం చేస్తూ వీళ్ళందరు ఎవరంటే నీకే తెలుసు అంటాడు అప్పుడు వీళ్ళందరూ మహాశ్రమలలో నుండి మహాశ్రమలలో గొరపిల రక్తంలో వాళ్ళ వస్త్రములను ఉతుక్కొని వచ్చిన వారు అంతవరకు ఉత్తుక్కోలేదు శ్రమలకు ముందు ఉత్తుక్కోలేదు మహాశ్రమల గుండా పోతూ అప్పుడు వాళ్ళ వస్త్రాలు ఉతుక్కోరు అంటే అప్పుడు వాళ్ళ పాపపు జీవితాన్ని విడిచిపెట్టినారు అప్పుడు యథార్థతతో నిండు మనసుతో ప్రభుని వెంబడించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు హతసాక్షులవుతూ మరణిస్తూ ఆయన సన్నిధికి బహుమానంలాగా రాబడబోతున్నారు తీసుకొని రాబో తీసుకొని రాబడుతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంటు నీ ప్రయాసం దాని గురించే నువ్వు వారిని ప్రభుకి బహుమానంలాగా సమర్పించాలా నీ సేవ దానికి సంబంధించింది అందు కొరకు నువ్వు చాలా కష్టపడాలా ఎంతకాలము నీ జీవితము నీ కుటుంబము నీ సమస్యలు అవే ఆలోచిస్తూ ఉంటావు సేవలో ఉంటూ కూడా చాలా పని అయిపోతుంది బ్రదర్ ఎక్కువ కష్టమైపోతుంది బ్రదర్ అసలు ఊపిరానంతగా వరకుంది బ్రదర్ అని సమర్థించుకుంటున్నాం గానీ ఎప్పుడు మనము ఆయనకి బహుమానంలాగా గొప్ప జనాన్ని తీసుకొని నీ బాధ్యత నీ వాక్యం చెప్తుంది మనం బిటిని ధ్యానించి ఆ పని చేయకపోతే మనము వేషధార కులమే కదా చూడండి యశాయ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనం యశాయ గ్రంథము పద్దెనిమిదవ వచనం చూడండి ఏడవ వచనంలో ఆయనకి ఏ రీతిగా గొప్ప జనము బహుమానం సమర్పించబడతారని యషయా ప్రవచించండి ఎవరికి అది ఆ రీతిగా అంతుబట్ట చూడండి ఏడవ వచనంలో ఆ కాలమునా ఏ కాలంనా శ్రమల కాలంనా ఎత్తైన వారును నువారును ఎటువంటి గాని అని చెప్తున్నాడు దూరంలోనున్న భీకరమైన వారును నదులు పారు దేశము గలవారాయన దౌష్టికులకు ఆ జనులు సైన్యములకు అధిపతి అగు అర్పణముగా బహుమానముగా ఆయన నామములకు నివాస ఉండు సియోను పర్వతకు తేబడుదురు దురు ఎవరు తెస్తారు వాళ్ళైతే వాళ్ళు రారు ఎట్టి పరిస్థితుల్లో రారు వాళ్ళు వాళ్ళు తేబడలా నువ్వు నేను ప్రయాస పడితేనే తేగలం అది దేవుడు అట్లా పెట్టిండు నియమం నీకు ఇన్ని సత్యాలు ఎందుకు బయలుపరుస్తున్నాడు నువ్వే వాళ్ళని తేగలవు శత్రువుల శత్రువుని గవిని స్వాధీనపరచుకోమను అనే వాక్యం నీకు ఎప్పుడర్థమైంది సైతానుడు నీ శత్రువు వాని గవిని అంటే గోపజనము జనము వానిలో ఇరికినారు వాణి వెంబడిస్తున్నారు కాబట్టి సర్పంలో వెంబడిస్తున్నారు కాబట్టి తేళ్ళని వెంబడిస్తారు కాబట్టి వాణి గవిని లో పొయ్యి నువ్వు వాళ్ళని తీసుకొని రావాలా వాడు కరగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కొరకడానికి సర్పములు కదా కాటేస్తాయి తేళ్లు కదా కాటేస్తాయి కొరుకుతాయి అవి వాటి బుద్ధి అది అవి పండ్లు కొరుకుతా ఉంటాయి ఎప్పుడు పండ్లు కొరుకుతా కోపంతోని వాడు సర్వంకు తేలిక సాదృశ్యం ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి సరే నేను శారీరకమైన విషయాల్లో కూడా కొన్నిసార్లు జ్ఞాపకం చేశాను కానీ దాని వెనకాల ఆత్మీయ సత్యాన్ని అర్థం చేసుకోండి స్టెఫెన్ మీద కోపం వచ్చినప్పుడు ప్రధాన వాళ్ళందరూ పండ్లు మీద మీకు గౌనిచ్చి వాక్యం పండ్లు అక్కడ ఉంది అట్లా వాక్యం అట్లనే ఉంది తెలుగులో ఉంది ఇంగ్లీష్లో ఉంది పండ్లు ఆ కోపంతో పండ్లు ఉంది అక్కడ వాక్యం కాబట్టి ఎందుకు ఆ వాక్యం అక్కడ రాసిపెట్టింది ఏంటంటే అవి అట్లనే ఉంటాయి వాటికి బుద్ధి అది కరిచే బుద్ధి వాడి బుద్ధి కోపంతో ద్వేషంతో ఉన్నాయి కానీ మనము ప్రేమతో ఉన్నం మన హృదయం అంతా ప్రేమతో ఉన్నది మనం గొప్పచనానికి ఈ సత్యాన్ని ప్రకటించి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని రావాలా మీరందరు ఎట్టొచ్చిర్రు మీ అంతటా మీరు వచ్చిండ్రా చెప్పండి ఎవరో చెప్తేనే కదా అంతే విధానం నేనెట్టొచ్చిన ఎవరో చెప్తేనే కదా వచ్చింది రెండు ఆ సంవత్సరంలో నాకు ఈ వాక్యం చెలో నేను బయటకు వచ్చిన ముఖో ముఖం తెలియనలో స్వరం విని నేను బయటకు వచ్చిన వాళ్ళు నేను చూడే నాకు కళ్ళారు ఇంతవరు ఎక్కడనో రేడియోలో అది నా చెవుకి అంటుకుంది దాని తర్వాత ప్రయాసం అంతే మన జీవితంలో కూడా అంతే మీరు విన్నారు మీరు కూడా ప్రయాసం తో మీరు వెతికితే మీకు కూడా అర్థమవుతాయి ఎందుకంటే నాలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒకటే అన్న సత్యంలో మనం ఉన్నాం నాలో ఉన్నది ఇంకొక ఆత్మ కాదు నాకేమైనా స్పెషల్ ఆత్మ ఉంది కాదు అందరికీ అందరి మీద ఆయన ఆత్మను కుమరిస్తున్నాడు కాబట్టి మనందరికీ మన హృదయాలలో మన ప్రభు ఆత్మనే ఉంది కుమారుని ఆత్మ అనేసి గలతల రాష్ట్ర పత్రిక అన్నట్టు కాబట్టి వీళ్ళందరూ శియోను పర్వతం నాకు తీయబడతారు సిను పర్వతం అంటే మన ప్రభు నివసించండి ఎన్నిసార్లు చూసిన మనం పద్నాలుగో అధ్యాయంలో కీర్తి ప్రాణగంధంలో సిను పర్వతం అంటే మన ప్రభు నివసించే పర్వతము దాని దగ్గర లక్ష నల్మేల మంది దాని మీద అతనితో పాటు నివసిస్తున్నారు వీళ్ళందరూ ఆ పర్వతం దగ్గరికి తీయబడతారు బుద్దిలేని కన్యకలు గది తలుపులు వేసినాక వీధిలోకి పోయినరా లేదా వాళ్ళు గదిలోను పోలే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లోపాలుంటే బుద్ధులేని కన్యకలు గది బయట ఉన్నారు తలుపులు వేయబడ్డాయి అప్పుడు ఏం చేసారు వాళ్ళు ఊరి మొత్తం తిరిగి అప్పుడే శ్రమల గుండ పోయి పోయి వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకొని అక్కడ హతాసాక్షులై తిరిగి అప్పుడు ఆయనకి బహుమనం లాగా తీసుకొని రాబడుతున్నారు బుద్ధి కన్యక లక్ష నలభై మందికి సాదృశ్యము బుద్ధులేని కన్యక గొప్పజనం సాదృశ్యం పెళ్లి విందులో సర్పములు తేళ్లు ఉండవు ఎట్టి పరిస్థితుల్లో మనం కనిపించవు అవి ఎంత వెతికిన వాక్యాలు కాబట్టి మనం వ్యక్తం కూడా వేస్ట్ ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అవి ముద్రించబడ్డాయి కాబట్టి అవి ఏరీతి కూడా మన ప్రభు సన్నిధికి రాలేవు కాబట్టి సకల గోత్రముల నుంచి ప్రజలు ఇషే భక్తులు ప్రకటించే ప్రకారంగా సకల గోత్రాల నుంచి రకరకాల మనుషులు అందరూ ఆయనకి అర్పణముగా ఇంగ్లీష్ బైబిల్ అయితే బహుమానంలాగా సమర్పించబడతారు అని చెప్పబడింది కాబట్టి ఈ తెల్లని మీద ఉన్న వ్యక్తి మన ప్రభు యేసుక్రీస్టి సాదృశ్యం ఈయనకి ఈయన చేతిలో విల్లు ఉంది అంటే బో అంటాం కదా అంటే అది బహుమానం ఆయన చేతిలో బహుమానం ఎప్పుడుంది వీళ్ళందరూ హత సాక్షులై ఆయన సన్నిధికి బహుమనం లాగా అర్పణంలాగా అర్పించబడ్డప్పుడే వాళ్ళని ఎవరు తీసుకొచ్చి లక్ష నలభై నాలుగు వేల మంది తప్ప ఎవరు తీసుకొని రాలేరు దూతలు వాళ్ళంతా తీసుకొని రాలేరు ప్రభు తిరిగి వాళ్ళకు సువార్త చెప్పారు ఎందుకంటే ఆయన ఆల్రెడీ సువార్త ప్రకటించి ఆయన ప్రాణాన్ని ప్రయోజనంగా పెట్టి మరణించి తిరిగి లేచి వెళ్లిపోయిండు ఇప్పుడు మనం ఆ పని చేయాల సువార్త ప్రకటించి అనేకులను ఆయన చింతకు తీసుకొని రావాలా అన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరూ బహుమనం లాగా విషయాన్ని మనం నేనిస్తున్నాం చూడి తిమోతి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక మీదట ఎప్పుడు ఎప్పుడైతే రక్షణ పొందుతావో ఎప్పుడైతే ఆయన కొరకు జీవిస్తావో హత జీవిస్తావో ఆయన కొరకు ఎప్పుడైతే సమర్పించుకుంటావో ఇక మీదట నా నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆ దిన ముందు న్యాయవాది అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తనకు తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారి అందరికీ అనుగ్రహించును అందరికి ఎవరికి ఆసక్తి ఉందో వాళ్ళకందరికీ ఆ నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తాడంట నీతి కిరీటం అనేది నిజంగా తలకై పెట్టుకునేది కాదు నీ రక్షణ నిన్ను కొనసాగించుకొని ఆయన వచ్చే టైం వరకు జాగ్రత్తగా జీవిస్తే ఆయన నీకు శాశ్వతంగా నీతి కిరీటాన్ని ఇస్తానంటే శాశ్వతంగా నీ రక్షణ ఎప్పటికి పోదు దాన్ని ముద్రించేస్తాడు నీ నుంచి రక్షణ కోదు ఎప్పటికీ ఆయన సన్నిధిలో నివసిస్తావు నిత్యము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి కిరీటం మనకి ఇవ్వబడుతుంది అని చెప్తున్నాడు సరే బంగారు కిరీటమా అని చాలా మంది మతపరంగా చెప్తుంటారు మనకి ఎన్నో కిరటాలు ఇస్తారు ఆ కిరీటంలో వజ్రాలుంటాయి వైడిరాలుంటాయి రకరకాల విలువగల వస్తువులుంటాయి రాళ్లు ఉంటాయి అని చెప్తా ఉంటారు అవిగానే కాదు కదా అవి ఆ టైంలో చేసుకుని ఏం లాభం అక్కడ వాటిని అమ్ముకుంటావా అమ్ముకుని కట్టుకుంటావా అట్లాంటివి ఏం లేవు అటువంటి లేవు పన్నొక రాజ్యంలో కాబట్టి నీతి కిరీటం అంటే సాక్షతంగా ఆయన సన్నిధిలో నివసించాలా నువ్వు రక్షణ పొందిన వాడవు సకల గోత్రంలోకెళ్లి కొరబడ్డవాడవు కాబట్టి నువ్వు ఆయన సన్నిధులకి బహుమానంలాగా తేబడ్డావు నీకు బహుమానంగా ఆయన నీతిని అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుడు యాక పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినం పన్నెండవ శోధన సహించువాడు ధన్యుడు వీళ్ళందరూ సహించాలా నీ నీ బోధ రీతి ఉంటా నాకు శోధన వద్దు నేను శోధన నుంచి తప్పించుకోవాలా అని చాలా మంది ఈ లోకస్తులో నేర్చుకుంటుంటారు కష్టాలు పడకుండా సుఖాన్ని పొందుకోవాలా అని సీక్రెట్స్ పొందుకుంటా ఈ లోకంలో కష్టాలు అనుభవించకుండా జీవించాలంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలా అదొక సీక్రెట్ ఈ లోకంలో బాధలు అనుభవించకుండా ప్రతిక్షణం సుఖంగా జీవించాలా అంటే డబ్బు కావాలనేసి అదొక సీక్రెట్ తెలుసుకున్నారు డబ్బులు ఎట్లా సంపాదించాలా అన్న సీక్రెట్స్ నేర్చుకున్నారు గోపాల్ ఆ సీక్రెట్స్ వేరే వాళ్ళతో చెప్పరు వాళ్ళు నీకు నాకు చెప్పరు సరే మనకు తెలుసు ఆ సీక్రెట్స్ ఏందనేది డబ్బు డబ్బునే మల్టిప్లై చేస్తుంది అది సీక్రెట్ వాళ్ళు నేర్చుకున్నారు నీ దగ్గర ఉన్న డబ్బుని ఎక్కడ నాటితే ఎంత వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకున్న సీక్రెట్ అట్లా చేసుకుని దాన్ని మల్టిప్లై చేసుకుంటా పోతారు వాళ్ళ జీవిత విధానం అది కానీ మనము ధన ఐశ్వర్య ధనాశక్తి ఆపేక్ష కలిగిన వాళ్ళం కాం మనం కుటుంబాన్ని పోషించుకున్న ధనం కావాలా పిల్లల కొరకు కుటుంబానికి ఇల్లు కావాలా వాళ్ళ చదువుల కొరకు ధనం కావాలా వాళ్ళ పెళ్లిల కొరకు ధనం కావాలా రోగం వస్తే హాస్పిటల్స్ కి ధనం కావాలా దాని కొరకు ప్రయాస పడుతున్నాం అంతేగాని ఏదో ధనంలో తులుతూగాల ఒక్కొక్క వ్యక్తి చెప్తు నిన్న పరిస్థితి వాళ్ళు జీవిస్తారని ఆయన చెప్తుంటే నాకేం కొత్తగా అనిపిస్తుంది నాకు తెలుసు ఆ విషయాలు గొప్ప గొప్ప ఆఫీసర్స్ గొప్ప గొప్ప మేనేజర్స్ ఏం చేస్తారని చెప్తున్నాడు పిల్లలు అంతా సెటిల్ అయిపోయింటారు ఒక్కొక్కరికి నెలకి రెండు లక్షల వరకు జీతం ఉంటుంది ఆఫీసర్లకి భార్యకి కూడా లక్ష లక్షన్నర జీతం ఉంటుంది మూడు లక్షల నెలకి ఏం చేసుకుంటారు వాళ్ళ పైసలు పిల్లల ఫారెన్ కంట్రీలో చదువుతా ఉంటారు కాబట్టి ఏం చేస్తారో చెప్తున్నాడు వాళ్ళందరూ అంట ప్లాన్ చేసుకుంటారు ప్రతి సాయంత్రము ఒక ఒకరింట్లో ప్లాన్ చేసుకుని అక్కడ ఒక పెద్ద డిన్నర్ లాగా పెట్టుకుంటారు డ్రింక్స్ పెట్టుకుంటారంట రకరకాల వంటకములు చేపించుకొని తాకుంటా తినుకుంటా సాయంత్రం రాత్రి పన్నెండు గంటల వరకు పదకొండు గంటల ఒంటి గంట వరకు టైం పాస్ చేసి అక్కడ నుంచి మెల్లిగా ఇంటికి పోతారంట వాళ్ళ జీవితమే అంతంట వాడికి ఏ నిరీక్షణ లేదు వాడి లోకాన్ని సమత్సం సంపాదించుకుని కానీ ఆత్మను పోగొట్టుకున్నాడు శాశ్వతంగా నరకానికి పోతున్నారు సరే మనం వాడి గురించి వ్యస వ్యసన పడుతున్నామా వాడికి మూడు లక్షల జీతం అని మేము వ్యసన పడుతున్నామా వాడు బార్బెక్యూల్ చేసుకుని చికెన్ మటన్లు తింటున్నాడు దాన్ని తిప్పుకుంటా కాల్చుకుంటా డ్రింక్ వేసుకుని తింటున్నాడు వ్యసన పడుతున్నా వాళ్ళ సీక్రెట్స్ అవి వాళ్ళు అట్లా నేర్చుకున్నారు ధనాన్ని ఎట్లా అభివృద్ధి సీక్రెట్ నేర్చుకుని కష్టాలను రుచి చూడకుండా జీవిస్తున్నారు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది శోధన సహించువాడు ధన్యుడు మనమంతా శ్రమల కాలం మనమంతా కష్టాలు అనుభవించి వచ్చిన వాళ్ళమే కదా పుట్టిన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా మనం కసలకుండా పోతున్నాం కదా మన శరీరంలో వేదన ఉంది రోగాలు ఉన్నాయి అన్ని బాధలు అనుభవిస్తున్నాం డబ్బుకి కొద్దు ఉన్నా అనుభవిస్తున్నాం శ్రమలు అనుభవిస్తున్నాం అన్ని శ్రమలు అన్నిటి నుంచి నమ్మదగిన వాడు నమ్మకస్తుడు అన్నిటి నుంచి మనకు విడుదల కల్పిస్తూనే ఉన్నాడు ఎందుకు మనం వాటిని సహిస్తున్నాం కాబట్టి అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాదనము చేసిన కిరీటము పొందును ఎవడైతే శోధనలు సహిస్తడో చివరి వరకు వాడు కిరీటం పొందుకుంటాడట గొప్ప జనము శ్రమల గుండా పోయి వాటి సహించి సత్యాన్ని అప్పుడు తెలుసుకుంటున్నారు చాలా లేటుగా వాళ్ళ లైఫ్ లో అప్పుడు వాళ్ళందరూ మరణిస్తూ ఏం జరుగుతుంది జీవకిరీటాన్ని అప్పుడు పొందుకుంటున్నారు కాబట్టి మనం మటుకు జీవ కిరీటం ఆల్రెడీ పొందుకున్నాం నిండు మనసు సేవించడానికి తీర్మానించుకున్నాం సత్యాన్ని అన్వేషించి ప్రయాసపడి వెతికి పొందుకొని అనేక రకంగా ప్రకటించడానికి తీర్మానిచ్చుకున్నాం మనం కాబట్టి ఈ జీవ కిరటాన్ని పొందుకున్నాం కానీ గొప్ప ఆ శ్రమ గుండా పోతూ ఆ అప్పుడు ఆయన దగ్గర పొందుకుంటుంది అన్న జ్ఞాపకం చేసిన మరోసారి ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము ఇదిగో ఒక తెలిని గుర్రము కనబడను దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను మన ప్రభుత్వ సదృశ్యం అతనికి ఒక కిరీటము ఇయ్యబడను చూడండి అతని తల మీద కిరీటము పెట్టిండ్రు అంటే అర్థం ఉంది కాని అతనికి కిరీటం ఏ పడడం ఎవడైతే వాడి జీవితాన్ని బహుమానం లాగా ఆయనకి సమర్పించుకుంటాడో వాడికి ఆయన కిరీటం ఇస్తాడు కాబట్టి ఆయన చేతిలో కిరీటం ఉంది అతనికి ఒక కిరీటం ఏ అది అనేకులకు ఆయన ఇష్టమున్న వారికి ఇచ్చుకోవచ్చు ఆయనకి ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళ తలల మీద పెడతాడు ఆ కిరీటం కాబట్టి ఇంద్ర నీతి కిరీటానికి సంబంధించిన వాక్యం ఇంకా ధ్యానిస్తున్నాం ఇక్కడ కాబట్టి అతడు జయించుటకు బయలు కాబట్టి గొప్ప జనాన్ని ఆయన పొందుకుంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సైతాని దగ్గర నుంచి విజయము పొందుకొని వారిని ఆయన స్వీకరిస్తాడు బహుమానం లాగా అన్న విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది రెండవ అధ్యాయం చూడండి ఏ రీతిగా హెచ్చరిస్తుండో ఈ వాక్యం ప్రాణ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో తొమ్మిదవ ఉన్న భాగం స్మూర్ణ సంఘానికి రాసిన వాక్యంలో చెప్పబడింది ఈ ఎవరి వల్ల శ్రమస్తా చూడండి స్మృణాలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము మొదటి వాడును కడపటి వాడునై నుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే మన ప్రభు గురించి మాట్లాడుతున్నాడు మన ప్రభు చెప్పే సంగతులు ఏమనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అంటే శారీరకంగా ఉండే యూదులు సాతాను సమాజము అని వాక్యం చెప్తుంది శారీరకంగా ఉండే క్రైస్తవులు అని అర్థం చాలా మంది అంటారు శారీరకంగా అంటే ఎవరైతే యూధులు ప్రభుకి విరోధంగా ఉన్నారో వాళ్ళు సాతాను సమాజం అని కొంతమంది చెప్తా ఉంటారు కానీ నన్ను ఎప్పుడైనా అర్థం చేసుకుంటున్నాను నేను ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నా అంటే అవును మన ప్రభు కాలంలో యూదులు సాతాను సమాజం లాగానే ఉన్నారు కదా మన ప్రభుని హింసించి సిలివేసినప్పుడు వాళ్ళు సాతాను సమాజం లానే మనకి కానీ ఈ రోజు అది క్రైస్తవుల మీదకి సంక్రమించింది ఈ వాక్యం ఎవడైతే శారీరకంగా ఉంటాడో యూదులు కాక సరే తాము యూదులం అని చెప్పుకోనొచ్చు బయటికి మేము క్రైస్తవులమనే అని చెప్పుకుంటారు కానీ అంతరంగ యూధంగా మార్చబడక ఇంకా శరీరకంగానే ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతుంది వీళ్ళందరూ సాతాన్ని సమర్చపోవారు వీరి నీకు దూషణ కలుగుతుంది అని చెప్తున్నాడు గొప్ప నీవు పొందబో శ్రమలకు భయపడకము ఎవరు చెప్పగలరు చెప్పండి ఈ వాక్యం మీరు శ్రమలు చూడకుండా ఎత్త పడతారు అని పాస్టర్స్ చెప్తున్నారు ఈ రోజులలో ప్రపంచం ఇక్కడ మన ప్రభు నోటి ధర చెప్పిన బడ్డ వాక్యం నువ్వు పొందబు శ్రమలకు భయపడకము నువ్వు శ్రమలు పొందుతావు అని చెప్తుంటే వాక్యం పాస్టర్స్ ఉంటాయి లేదు బ్రదర్ నువ్వు చెప్పేది కరెక్టే కానీ ఈ శ్రమలకు ముందే వాళ్ళు ఎత్త బ్రదర్ ఎక్కడ ఉందా వాక్యం ఎక్కడ ఉందా వాక్యం బైబుల్ అంతటా మనం ఏం వాళ్ళని సవాల్ చేస్తలేము ఎందుకంటే వాడు ఏం కానీ వాడు ఏదో పిచ్చి పిచ్చి పిచ్చి మాట అని చెప్పి ముస్లమ్మ ముచ్చట అని చెప్పి అంతా సుట్టు తిప్తా ఉంటాట్ల మతస్థులు మత క్రైస్తవ బోధకులు వారన్నిటి చుట్టూ తిప్పి చెప్తా ఉంటారు ఈ వాక్యం చెప్తుంది మన ప్రభు నోటు ద్వారా చెప్తున్నాడు పౌరులు చెప్పింది కాదు ఏదో శిష్యులు చెప్పింది కాదు నేను వాళ్ళు చెప్పేది కూడా నమ్ముతా కానీ డైరెక్ట్ గా మన ప్రభు నోటి నుంచి వచ్చిన వాక్యం ఇది నీవు కొంద శ్రమలకు భయపడకుము అనడా తర్వాత ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు ప్రభా చెప్తున్నాడు సైతాను మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును సరే పది దినములు అంటే నిజంగా పది దినములని కాదు ఒక దినము దేవుని దృష్టిలో ఎన్ని రోజులైనా సో పది అంటే ఉపవాన రీతి మనం అర్థం చేసుకోవాలా కొంతకాలమే అని అర్థం వెయ్యి దినములని చెప్పలే వెయ్యి దినములంటే చాలా కాలం పది దినములంటే కొంతకాలమే ఇంక మన అట్ల చెప్తాం కదా కొంతకాలం అని అంటే మత వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ప్రభు జ్ఞాపకం చేసి చూడండి ఒకసారి పది దినములు అంటే ఎంత అనే విషయాన్ని అక్కడ చూపి జ్ఞాపకం చేస్తున్నాడు మీరు కూడా చూసింటారు దాన్ని ఆ వాక్యాన్ని ఎన్ని సార్లు మీరు ధ్యానించారు కూడా మతైస్ వార్త ఇరవై అధ్యాయంలో ఇరవై రెండవ వర్షంలో ప్రభు మరోసారి జ్ఞాపకం చేస్తుందల్ల జ్ఞాపకం చేసిండు పది దినములు ఇక్కడ ఇరవై రెండవ ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఏ శరీరం తప్పించుకున్నాడు కాబట్టి చాలా తక్కువ దినంలే శ్రమలు చూడడానికి తక్కువనే అనిపిస్తా ఉంటాయి తక్కువైంది రెండు సంవత్సరాలు అయినాక తక్కువ అంటారు రెండు సంవత్సరాల కదా బాప్తిజం ఇచ్చే వ్యూహాన్ని కాలం వదులుకొని ఈ రోజు వరకు పలుగు రాజము బలవంతుల చేతిలో పట్టబడింది అని మన ప్రవ్య జ్ఞాపకం చేసినప్పుడు శ్రమలు ఆరంభమై రెండు వేల అది సంపూర్తి చెందే సమయానికి మనం సిద్ధమవుతున్నాం ఆరంభమై రెండు వేల అయితే అది ముగించే టైంకి మనం సంపూర్తి సిద్ధపడుతున్నాం వాటి శ్రమలు ముగించే టైం కాబట్టి ఇవి కొంతకాలమే ఏ క్షణంలో ఇవన్నీ ముగిస్తాయో మనకు తెలియదు సరే ప్రకృతి సహజంగా వాటిని చూస్తున్నామా లేక ఆత్మీయ పరంగా వాటిని అక్కడే మన మనల్ని మనం పరిశీలించుకోవాలా కాబట్టి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు కోరిని అడిగిందా ఎందుకు ప్రభ్వా నువ్వు వాటికి బుద్ధి చెప్పచ్చు కదా ప్రవ్వా అపవాదిని గదించదు కదా ప్రవ్వా అని చెప్పొచ్చు కదా నేనే కదా వాడిని పంపిస్తుంది అని చెప్తే ఎటువంటి వాడి పరిస్థితి కాబట్టి అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు అంటే అందరూ మరణిస్తారు మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటము ఇచ్చదను గొప్ప గురించి మాట్లాడుతున్నాడు మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవకరిటమిచ్చను ఆయన జీవకీరీటం ఇస్తాడు ఎందుకంటే ఆయన చేతిలో ఉంది కదా ఇందాక చూసినా మనం ప్రగణగ్రంథం ఆరోధ్యంలో మీరు ఎప్పుడన్నా ప్రగణగ్రంథం అన్నట్టు అర్థం చేసుకున్నారా ఎప్పుడన్నా ధ్యనించారా ఆయన ఆయన ఆయన తగిన సమయంలో వాటి అన్నిటినీ మనకు అనుగ్రహిస్తాను నీ నీ ఆకలి నీకు ఎప్పుడు ఆకలి ఉందో తెలుసు ఇంతకన్నా నువ్వు ఈ లోకతీతమైన ఆకలి గురించి ప్రవేశపడ్డావు క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడలేదు ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఇవన్నీ అతికినట్లు అన్ని తీసుకొచ్చి మీకు ఇస్తున్నాడు తినండి మంచిగా ఎంజాయ్ చేయండి ఇది మన్నా కదా ఇది మన్నా సంబంధించిన వాక్యం మనం ధ్యానిస్తున్నది కేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం కేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనం ఎటువంటి కిరీటం ఇవ్వబోతున్నాడు కాపరి అంటే మన ప్రభు ప్రధన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు ఆయన చేతికి ఇచ్చండి ఆయనకి చేతికి కిరీటం ఇవ్వబడింది అది నీతి కిరీటము మహిమ కిరీటం ఎన్ని విషయాలు గురించి విశదీకరించబడ్డాయి చూడండి అటువంటి మహిమ కిరీటాన్ని దేవుడు గొప్ప జనానికి ఇవ్వబోతున్నాడు మనకు ఆల్రెడీ ఇచ్చిండు నువ్వు జ్ఞాపకం తీసుకుంటున్నావా నీకు కిరటం పెట్టింది దేవుడు తలకా మీద కానీ నీ హృదయంలో తీసుకోవాల కిరీటాన్ని నిజంగా తల మీద ఉందా కాదు కానీ వాళ్ళు వండాల్సిన కిరీటం వాళ్ళు పొందుకునే కిరీటం దేనికి సంబంధించింది తెలుసా ముళ్ల కిరీటం మన ప్రభువుకి ముళ్ళ కిరీటం పెట్టినరో వాళ్ళు అటువంటి కిరీటాన్ని పొందుకొని శ్రమణ తిరిగి వాళ్ళు మహిమ కిరీటం పొందుకుంటారు మనము ఆయన మరణ భూస్తాపన పునరుణంలో ఆల్రెడీ పాల్పొందినం రోగుల పత్రిక ప్రకారంగా కాబట్టి మనం ఆల్రెడీ ముళ్ళ అనుభవంలో ఉన్నాం మనం ఆయనతో పాటు సెలవుబడ్డాం మన చేతులకి మేకులు కొట్టబడ్డాయి నువ్వు అది జ్ఞాపకం హృదయంలో నేను కూడా ఆయనతో పాటు సెలవు నేను కూడా ఆయనతో పాటు మరణించిన నేను కూడా ఆయన పాటు సమాధి చేయబడ్డాను మూడోనాడు తిరిగి లేచిన నేను కూడా ఆయనతో పాటు ఆత్మీయ జీవితంలో చూసుకోవాలా కాబట్టి నేను ఇంకా తిరిగి పాపం చేయను నేను తిరిగి మరణించను నాకు వరకు మహిమ కిరటం నేను ఎట్లా పోగొట్టుకుంటా దాన్ని అన్న ప్రయాసము నీకు చాలా అవసరమన్న విషయాన్ని జ్ఞాపకం చేసి చూడండి మరోసారి ప్రాణగ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనం నేను త్వరగా వచ్చున్నాను ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను ఆయన మనకి ఆల్రెడీ కిరీటం ఇచ్చేసిండు గొప్ప జనము కిరీటం పొందుకుంటున్నారు కానీ మనకి ఆల్రెడీ కిరీటం ఇచ్చేసిండు నువ్వు పోగొట్టుకోదు నేను ఈ విషయం బాగా అర్థం అర్ధం చేసుకున్నా ఎట్లా రక్షణ పొందు పోగొట్టుకుంటారు మనుషులు మనుషులు ఎట్లా రక్షణ పొందు పోగొట్టుకుంటారు అంటే కృష్ణ రాష్ట్ర పత్రికలో మనం దీన్ని ధ్యానించినాం ఎవడైతే సత్యమును ప్రేమించాడో సత్యమును ప్రేమించక దుర్నీతి ఎందు అభిలాష ఎవడైతే సత్యాన్ని ప్రేమించక చూడండి నీకు బయల్పరచబడ్డ సత్యాన్ని ప్రేమించకపోతే నువ్వు ఎట్లా రక్షణలు ఉండగలవు రక్షణ ఎందుకు పోగొట్టుకుంటారో పౌలు అక్కడ చూపిస్తున్నారు తెలుసు రాష్ట్ర పత్రికలో ఎవడైతే సత్యాన్ని ప్రేమించక దుర్నీతి అందు అభిలాష దుర్నీతి అంటే ఈ లోకానికి సంబంధించింది ఈ లోకాన్ని సంపాదించుకోవాలా ఈ లోకంలో ఆస్తి అంత సంపాదించుకోవాలా లోకాల ఆడంబరంగా జీవించాలా రాజులగా జీవించాలా సీక్రెట్స్ కనుక్కోవాలా ప్రాబ్లమ్స్ నుంచి ప్రాబ్లమ్స్ ని ప్రివెంట్ చేసే సీక్రెట్స్ డబ్బు ఎట్లా సంపాదించాలా స్టాక్ మార్కెట్స్ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలా రియల్ ఎస్టేట్ లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలా ఇవన్నీ సీక్రెట్స్ బిజినెస్ ఎట్ట చేయాలా తక్కువ ఇచ్చి ప్రాఫిట్స్ ఎట్లా పెంచుకోవాలా కల్తీ మాల్ తీసుకొచ్చి ప్రొడక్ట్స్ తయారు చేసి ఎక్కువ డబ్బులు ఎట్లా సంపాదించాలా వాళ్ళు నేర్చుకున్నారు సీక్రెట్స్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టకుండా లాసెస్ చూపించి ప్రాఫిట్స్ ని ఎట్లా సీక్రెట్ గా దాచిపెట్టుకోవాలా దొంగ అకౌంట్స్ రాయడం ఇవన్నీ సీక్రెట్స్ వాళ్ళు కనుక్కున్నారు ఈ లోకంలో ధన ధనవంతుడు కావాలంటే అటువంటి సీక్రెట్స్ వాళ్ళు కనుక్కున్నారు కానీ మనకి సీక్రెట్స్ అవసరం లేదు ఎందుకంటే ఈ లోకపు ధర్మము దాని మర్యాద గతించిపోచున్నాయి అవన్నీ గతించిపోతాయి ఎందుకంటే అవి దయ్యానికి సంబంధించిన సీక్రెట్స్ అవి నువ్వు ఈ లోకంలో ఎంత ధనవంతుని అయినా హార్ట్అటాక్ తో పోల్సిందే రోగాలతో పోవాల్సిందే ధనాన్ని తీసుకోకపోకుండా నీ కన్న ముందు ఎవడో దాన్ని దొంగలించుకొని పోతున్నాడు ఎవడో కబ్జా చేసుకుని వాడు అనుభవిస్తున్నాడు అవన్నీ నువ్వు చూస్తావు ఎందుకంటే నువ్వు సీక్రెట్స్ పొందుకున్నావు కానీ అసలైన సీక్రెట్ మన ప్రభు రక్షణ అనుభవం దాన్ని పొందుకోకుండా పోతే ఏం లాభం సర్వాన్ని సంపాదించుకొని నీ ఆత్మని కోరుకుంటే నీకేం లాభం ఈ వాక్యాలన్నీ ఇస్సల్పల్ గురించి చెప్పబడింది ఇస్సల్పల్లు ప్రపంచంలో ధనికులు ఇవ్వచ్చు వాళ్ళ వాక్యం సెకండ్ లేయర్లో క్రైస్తవులు ప్రపంచంలో అందరికంటే ధనికులు గొప్ప గొప్ప బిజినెస్లన్నీ క్రైస్తవులు పెద్ద పెద్ద కంపెనీలన్నీ క్రైస్తవులు అయ్యాయి వాడి దగ్గర ఉన్నంత ధనము ఎవరి లేదు కానీ ఏం లాభం వాడు ఆత్మని పోగొట్టుకుంటున్నాడు ధనాన్ని సంపాదించుకుంటున్నాడు లోకాన్ని సంపాదించుకుంటున్నాడు అని ఆత్మ ధనం ఎందుకు ప్రార్థన చేస్తారు చెప్పండి రోగం ఉంటే ప్రార్థన చేస్తాడు కష్టం ఉంటే ప్రార్థన చేస్తాడు డబ్బు లేకుంటే ప్రార్థన చేస్తారు గాని అంతా ఉంటే ఎందుకు ప్రార్థన చేస్తారు మతపరమైన జీవితం ఆ రీతిగా తయారైంది కాబట్టి ఎవడు కూడా నీ కిరీటాన్ని అపహరించకుండా అంటే దొంగలించకుండా ఎందుకంటే వాళ్ళు దొంగల్ మీకు తెలుసు ఎన్నిసార్లు చెప్పిన నేను అపహరించడం అంటే దొంగతనం చేయడం నీ కిరీటాన్ని ఎవడును నీ కిరీటాన్ని అపహరించకుండా ఉండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము కాబట్టి నీకు కలిగిన ఆయక యొక్క నీతి సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలా సత్యమును ను ప్రేమించక దుర్నీతి ఎందుకు వారిని అందరినీ శిక్షావిధి పొందుటకు దేవుడు అబద్ధను నమ్మున్నట్లు మోసపుచ్చు ఆత్మను వారికి పంపించుచున్నాడు దేవుడే పంపిస్తాడు ఇక్కడ అంటున్నాడు ప్రణల్ లో నువ్వు తప్పదు నేనే పంపిస్తాను నేను శ్రమలను అనుభవించి ధన్యుడుగా నేనే నిన్ను శ్రమలకుండా పంపిస్తున్నా అని చెప్తున్నా చూడండి మాలసర్ సార్ ఎక్కడున్నది నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకుము అంటే నువ్వు పొందుతావు శ్రమలని చెప్తున్నాడు గొప్ప ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు కాబట్టి కొంతకాలమే వీళ్ళందరూ శమల గుండా పోతారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ నమ్మకంగా ఉండండి చివరి వరకు శమల గుండా పోండి నమ్మకంగా ఉండండి గ్రంథంలో కూడా నేను పోయిన వారిని నాకు అదే విషయాలు జ్ఞాపకం చేస్తుంది ఇర్మియా ఇసల్బెల్ చెప్తున్నాడు మీరు బ్రతకాలంటే పోండి బానిసల్లాగా నెప్పుకొద్దేశానిసల్లాగా తీసుకెళ్తున్నాడు మీరు బ్రతకాలంటే పోండి అక్కడ పోయి తర్వాత ఏం చేస్తున్నారు అక్కడ పోయి దుఃఖంగా ఉండి ఏడ్చుకుంటా కూర్చోకండి అక్కడ పోయి నాటండి పాయిర్ నాటండి ఉద్యోగం చేయండి వర్తకం చేయండి మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయండి తర్వాత ఆ దేశం గురించి ప్రార్థించండి అని చెప్తాడు ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలి మనం బబులలో ఉంటున్నాం ఈ లోకం గురించి దేశం గురించి మనం ప్రార్థించాలా మన బాధ్యత అది అక్కడ ఉంది కాబట్టి అవన్నీ క్రమంగా జరుగుతూనే ఉండాలా మీరు ఇంకా ఏడ్చుకుంటా దేవ మాకు ఎందుకు ఈ బానిసత్వం అనేసి ఏడ్చుకుంటా కూర్చుంటే కాని పని కాబట్టి గొప్ప జనం మనము కలిగిన ఈ తపన దానికి సంబంధించిందే వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చి ఆదరించి చెప్పాల్సిన ఈ వాక్యాలు ఇవన్నీ నీ కొరకు ముందుగానే వీటన్నిటిని దేవుడు బయలుపరచండి మనం వాక్యాన్ని ముగించుకుంటున్నాం ఒక్క వాక్యం నేను చూపిస్తాను ఎందుకంటే గొప్ప జనానికి సంబంధించిన బోధ ఎప్పటికీ ముగ్గు ముగించదు నాకు తెలుసు మనం ఎన్ని ప్రవక్తలకు సంబంధించిన వాక్యాల ఇక్కడ ధ్యానిస్తున్నా అది ఆగనే ఆగదు ఈ కేవలం ఒక తెల్ల గురానికి సంబంధించిన విషయాలు జరిగిస్తే గొప్ప జనానికి సంబంధించిన బోధ ఆగిపోతుందా మన సేవ జీవితమే వాళ్ళ గురించి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిన దేవుడు కదా కాబట్టి రెండవ అధ్యాయం ప్రాణ గ్రంథం రెండవ అధ్యాయము పదిహేడవ వర్షంలో సంఘములతో అంటే ఒక సంఘం కాదు ఇది అని చెప్తున్నాడు అంటే అన్ని సంఘాలు సంఘములతో దూత చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక మనమందరము దేవుని దూతనం ఈ లోకంలో అనేసి విరవీగది కాదు గాలిలో ఎగిరేది అసలే కాదు దూతలు అంటే గాలిలో ఎగురుతారనేదా వింటావటం మనం దూత అంటే నీకు ఒక పని అప్పగించబడింది దేవుని పక్షంగా నువ్వు ఆ పని చెయ్యాలా అని చెప్తున్నాడు కాబట్టి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిల వాడు వినుగాక జయించు మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును నువ్వు జయించాలా శ్రమల కాలంలో శ్రమలను జయించాలా అంటే శ్రమలని ముగించుకోవాలా గొప్ప జనం శ్రమలను జయించాల వాళ్ళకు సంబంధించిన వాక్యం ఆయనకి బహుమానంలాగా గొప్ప జనం సమర్పించబడ్డప్పుడు ఆయన చేతిలో బో ఉంది కదా ఆయన చేతిలో విల్లు ఉంది కాబట్టి ఆయన వీళ్ళని బహుమానంలాగా స్వీకరించి వారికి కిరీటం ఇస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఏమంటుండో చూడండి వారికి మరుగై ఉన్న మనను భుజిపనిత్తును ఎందుకు వాళ్ళు బుధించలే మరుగైంది ఇది ఎంతో ఎన్నో మర్మంతో ఈ విషయాలు ఈ సత్యాలు వాడు ఎందుకు గ్రహించలే ఎందుకంటే సర్వము తేలి వాళ్ళని గ్రహించలేకుండా ఆ బోధన రానియరు వాళ్ళ సంఘంలో అసలు వాళ్ళ సంఘమే లేదు వాళ్ళు ఎప్పుడో దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాళ్ళు వాళ్ళకి ఎట్టి ఆ సత్యం లేదు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆయన సన్నిధికి వస్తున్నారో మరుగై ఉన్న ఆ మన్నాను వారికి భుజింపనిస్తున్నాడు అప్పుడు వాళ్ళు రుచి చూస్తున్నారు ఈ సత్యాన్ని నువ్వు సువార్త ప్రకటించినప్పుడు కూడా రుచి చూస్తున్నారు వాళ్ళ సత్యాన్ని కానీ ఇప్పుడు కొంత కష్టమే వింటారు కొంతసేపు దాని తర్వాత మళ్ళా ఈ లోకాతీతమైన సమస్యల గురించి ప్రార్థించుకోర్ అని చెప్తారు నీకు తెలిసిపోతుంది వాళ్ళ ఆత్మ వాళ్ళకి నువ్వు మరుగైన మర్మాన్ని చూపించిన ఆహాహ మంచిగుంది వినడానికి కానీ క్షణాలను మర్చిపోతారు ఎందుకు క్షణంలో మర్చిపోతారు అంటే వాళ్ళు శమల గుండ పోక తప్పదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు శమల గుండ పోయినప్పుడే ఈ యొక్క వాక్యం యొక్క విలువ తెలుస్తుంది ఉచితంగా ఇస్తే వాళ్ళు తెలియదు ఇన్ని గంటల నుంచి మనం కష్టపడి ఎన్ని ముప్పై నలభై కిలోమీటర్లు ఇంత దూరం వచ్చి ఇక్కడ కూర్చొని ఎందుకు వింటున్నాం సునాయాసంగా రేడియోలో చౌక పెట్టుకుని వినొచ్చు కదా ఇంటికి ఇంతగా ప్రయాసపడి ఇన్ని గంటలు ఇవన్నీ రకరకాల వాక్యాలు వెతుక్కుని రాసుకొని కష్టపడి ఎందుకు ప్రయాసపడి ప్రార్థనలో మనం ముందుకు వస్తున్నాం దాని విలువ మనకు తెలుసు కాబట్టి ఈ మన్నా కాబట్టి అది ఎంత విలువ మనకు తెలుసు మనకి దేవుడు దాన్ని అందుకే మనం దాన్ని స్వీకరిస్తున్నాం చూడండి మరియు అతనికి తెల్ల రాతిని ఇత్తు ఆ రాతి మీద చెక్కబడి ఉన్న ఒక కొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు శ్రమలను జయించిన వాణికందరికి ఆయన ఒక తెల్ల రాతిని ఇస్తాడు తెల్లరాయి అంటే పాలరాయంటాం కదా మనం ఇక్కడ మన కాలం మన లోకంలో పాలరాయంట వాళ్ళ కాలంలో తెల్లరాయి అనారు అంటే పాలరాయి అంటే మీరు తెలుసు ఎట్లుంటది అది తెల్లగా ఉంటది కదా అది ఆ ఆ తెల్లరాయి అది నీళ్ళలో కొట్టుకొచ్చి మంచి రౌండ్ గా అయితే అటువంటి రాయి గురించి మాట్లాడుతాడు ఆ రాయి జయించిన వాణికి అందరికీ ఇస్తాను అయితే నేను చాలా సంవత్సరాలు ధ్యానించినా గానీ ఈ తెల్లని రాయి దేనికి సంబంధించింది గొప్ప జనం ఎందుకు పొందుకుంటుంది ఆయన వాళ్ళని బహుమానంలాగా స్వీకరిస్తున్నాడు రెండవది వాళ్ళకి కిరీటం ఇస్తున్నాడు దాని తర్వాత మన్నా ఇస్తున్నాడు దాని తర్వాత తెల్లని రాయి ఇస్తున్నాడు గొప్ప జనానికి తెల్లని రాయి ఇస్తాడు చివరి ఆ తెల్లని దేనికి సంబంధించింది మనం వాక్యం ముగించుకుందాం ఈ యొక్క వాక్యంతో జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ వెతికితే గాని ఆ సత్యం నాకు అర్థం కాలేదు నేనేమో జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ పబ్లిసిటీ ఇస్తలేను కానీ ఆయన జీవితాంతం ప్రయాసపడి ప్రతి అక్షరానికి అర్ధాలు కనుక్కున్నాడు గ్రీస్ భాష హెబ్రి భాష అన్ని భాషలు వెతికి లాటిన్ ఆ భాషలన్నిటిలో ఆ పదాలకు సంబంధించిన అర్ధాలు వెతికి అక్కడ రాసిండు అంటే ఒరిజినల్ గా వాటి అర్థం అది మొదట్లో వాటి అర్థం అది క్రమేణా రెండు వేల సంవత్సరాలు వచ్చినప్పటికీ వాటి అర్థాలు మారిపోయినాయి తెల్లని రాయి ఇస్తే అర్థం ఉందా ఎవరన్నా చెప్తారా ఫస్టర్ నీకు తెల్లని రాయి ఇచ్చేది రావు దేవుడు అంటే తెలియని రాయి అంటే తెల్లగా నీ జీవితం మారింది కాబట్టి నీకు సాక్ష్యం ఇస్తారని పిచ్చి పిచ్చిగా చెప్తా ఉంటారు కానీ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ చూసినా నాకు ఆ తెల్లని రాయి ఏందనేది తెలిసింది చూడండి జేమ్స్ స్ట్రాంగ్ నెంబర్స్ లో హెచ్ ఫిఫ్టీ ఏముందంటే తెల్లని రాయి దేనికి సంబంధించిందంటే తీర్పు నుంచి విడుదల అని ఇంగ్లీష్ లా వెరీ డిక్ట్ ఆఫ్ అక్విటల్ ఇంగ్లీష్ లో ఉంది వెరీ డిక్ట్ ఆఫ్ అక్విటల్ అంటే కోర్టులో తీర్పు ఉంటది కదా జడ్జిలు మాట్లాడుతూ ఉంటారు లాయర్స్ మాట్లాడుతూ ఉంటారు నేరాలు మోపుతారు వీడి మీద వాడు వాడి మీద మోపుతుంటారు తర్వాత వాద వాదంలు ఉంటాయి వాదంలో అయినాక డిక్లేర్ చేస్తాడు ఇది కొట్టివేస్తున్న కేసు అని కదా సో తెల్లని తెల్లని రాయి అంటే నీ కేసు కొట్టివేసినా నీ మీద ఉన్న నింద నుంచి నీకు విడుదలిస్తున్నా అన్న అర్థం అంతగా చెప్పబడింది తెల్లని రాయి గురించి దాని తర్వాత ఆ తెలియని రాయి గురించి ఇంకొకటి నంబర్ ఉంది ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఫోర్ లో ఏముందంటే వారిని వెతుకుతా టు సెర్చ్ ఫార్ వెతకడా వెతకాలి వెతకడము అనేది కూడా అర్థం తెల్లని రాయి అంటే వెతకడం అంటే మీరు చెప్పాలి ఇప్పుడు నాకు దానికి సంబంధించిన ఏమన్నంటే ఆ రవి బ్రదర్ కానీ ఎవరికైనా అర్థం కావాలా తెల్లని రాయి అంటే అది ఆ తెలి రాయి ఏం చూపిస్తుంది మనకి సరే మీకు తెలుసు తెల్లని రాయి మీద మురికుంటే కనిపిస్తారు కదా ఇప్పుడు మనం తెల్లని రాళ్ళు నిండలో వేసుకుంటాం మా ఇంట్లో తెల్లని రాయి వేసిండు వాడు ఇంత పెద్ద పెద్ద తెల్లని రాళ్ళు అంటే పాలరాలు మిల్క్ స్టోన్స్ అంటే దానిమీద ఎంత మురికి ఉన్నది అనిపిస్తుంది కదా ఏం మురికి లేకుంటే క్లీన్గా ఉంటే అది కూడా చెప్తుంది కదా ఇది క్లీన్ గా ఉందా మురికిగా ఉందా అని చెప్తా స్టోన్ కాబట్టి ఈ వాక్యం కూడా అదే చెప్తుంది తెల్లని రాయి అర్థం ఏంటంటే ఆయన ఫిఫ్టీ లో ఏముందంటే జేమ్స్ రాంగ్ నంబర్ హెచ్ ఫిఫ్టీ లో టు సర్చ్ ఫార్ అని అంటే వెతుకుతాడైనా మన హృదయలను పరిశోధిస్తాడు గొప్ప జనబు హృదయాన్ని పరిశోధిస్తాడు ఆయన శ్రమల కాలంలో వాళ్ళు నిజంగా పశ్చాత్తాపంతో కన్నీరు వెడుస్తూ వాళ్ళ జీవితాలను సమర్పించుకుంటూ మరణిస్తున్నారా లేక శ్రమలను చూసి భయపడి జీవితాలను సమర్పించుకుంటున్నారా చాలా మంది చూడండి ఈ రోజుల్లో సంఘాలలో భయంతో రక్షణ నడిపిస్తారు ముఖ్యంగా బోధకులు వాళ్ళు పేర్లు తీసుకుంటే కాబట్టి నాకేం కష్టం లేదు వాళ్ళ సంఘాల పేరు కూడా నేను తీసుకుని కానీ రార్కల్ బోధకులు ఏం చేస్తారు తెలుసా రక్షణ నడిపిస్తారు ఇది భయంతో రక్షణ నడిపించది కాదు నువ్వు పాపివి అన్న విషయం నువ్వు గ్రహించాలా నువ్వు పుట్టుకతోని పాపివి నీ పాపం నువ్వు పెరిగింది పాపంలో నువ్వు జీవించింది పాపంలో కాబట్టి పాపం వలన వచ్చి జీతం మరణం కాబట్టి ప్రతి పాపి మరణించాల్సిందే నరకంగి పోవాల్సిందే కానీ నీకు ఆయన విడుదల కల్పించిండు ఆ యొక్క నీకు బదులుగా ఆయన మరణించి నీ పాపం భరించి నీకు విడుదల కల్పించిండు కాబట్టి నీకు మరణము లేదు ఎందుకంటే ఆయన మరణం అనుభవించిండు నీ పక్షంగా నీకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించిండు కాబట్టి నీకు శిక్ష లేదు నీకు అక్విటల్ వెరిడిక్ట్ ఆఫ్ అక్విటల్ అంటే వెరిడిక్ట్ అంటే తీర్పు అక్విటల్ అంటే విడిచిపెట్టడం తీర్పు నుంచి నువ్వు విడుదల పొందినవు అని అర్థం తెల్లన్న రాయికి అర్థం అంత బాగా చెప్పింది దాని తర్వాత ఇంకొక మీనింగ్ ఉంది ఏమన్న మీనింగ్ ఉంది ఏ టికెట్ అని తెల్లని రాయ అంటే అర్థం ఏంటంటే ఒక టికెట్ అంట టికెట్ అంటే మీకు తెలుసు కదా సినిమా థియేటర్లో పోతే టికెట్ ఇస్తారు ఎందుకు ఇస్తారు ఆ బ్రదరు నవ్వుతున్నాడు నీ పక్కన ఉన్న బ్రదర్ ఆయన అడిగి ఎందుకు నవ్వుతున్నాడు ఎప్పుడు పోలే సినిమా థియేటర్లకి పోయింటావు కదా టికెట్ టికెట్ ఉంటే లోపల రాని కదా తెల్లని స్టోన్ ఇస్తా అంటే నీకు టికెట్ ఇస్తాడంట ఎక్కడికి పో పర్లోకి రాజ్యా అడుగు పెట్ట రా లోపలికి రా బలా నమ్మకమైన మంచి దాసు లా లోపలికి రా అని ఇవ్వడానికి నీకు టికెట్ ఇస్తాడట సినిమా టికెట్ కాదు అది అర్థమవుతుందా ఏదో రేస్ కోర్స్ టికెట్ కాదు ఇంకెక్కడో ఎగ్జిబిషన్ల టికెట్స్ కావాలి అవి పనికిరాని టికెట్స్ పాల రాయి తెల్లని రాయి అంటే ఏ టికెట్ అని ఉంది జంక్ష నెంబర్స్ వెతుతేనే దొరికింది లేకుండా దొరకకూడదు కాబట్టి నీకు నిన్ను బహుమానంలాగా స్వీకరిస్తున్నాడు నీకు కిరీటం పెడుతున్నాడు నా గృహంలోకి రా అని టికెట్ ఇస్తున్నాడు నీకు క్లియరెన్స్ ఇస్తున్నాడు దాని అర్థం అది దాని తర్వాత జేమ్ నంబర్ ఇంకొకటి ఉంది హెచ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ దాంతో నేను ముగిస్తా ఈ వాక్యాన్ని వచ్చే వరం దీన్ని నేను అనుకుంటే తెల్ల గురానికి సంబంధించిన వాక్యం ఇంకా ముందు ఈ రీతిగా చూస్తూ ఉంటే చివరిగా యాభై ఐదు నంబర్స్ హెచ్ యాభై ఐదు టు ప్లే ఆన్ అ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అని ఇంగ్లీష్ లో టు ప్లే ఆన్ అ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే స్ట్రింగ్ స్ట్రింగ్ అంటే తీగ ఇన్స్ట్రుమెంట్ అంటే వైద్యం తీగ కూడిన వాయిద్యం తీగ వాయిద్యం లేక వీణ గిటారు వీటి అన్ని తీగలు ఉంటాయి కదా గిటార్ కి తీగలు ఉంటాయి వాయిస్తారు ఇంగ్లీష్ లో తీగలు కలిగిన వాయిద్యం కాబట్టి తెల్లని స్టోన్ అంటే చివరి అర్థం ఏముందంటే టు ప్లే ఆన్ అ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఆ తెల్లని స్టోన్ ఎంత అర్థం ఉందో చూడండి మొదటిదేమో తీర్పు నుంచి విడుదల రెండవది నేను వెతుకుతున్నాడు నీ హృదయాన్ని మూడవది నీకు టికెట్ ఇస్తున్నాడు లోపల వాడడానికి నాలుగవది నీకు మ్యూజిక్ ఇస్తున్నాడు నీకు వాయి వాయిద్యం వాయించి దేవుని స్థుతించి అవకాశం ఇస్తున్నాడు అంటే అప్పుడు వాళ్ళు వచ్చి పడలు వాడుతారు లోపల లోపల దూతలుంటారు మనం ఉంటాము వాళ్ళు మనతో పాటు వచ్చి అప్పుడు వాయిద్యాలు వాయించి పడలు వాడతారు వాడలే నువ్వు హలలియ సుతమే పాట పాడుతున్నావు ఈ లోకంలో కానీ బాగా అర్థం చేసుకోండి నువ్వు రక్షణ అనుభవంలో వాడుతున్నావా లేదా ఆచారబద్ధంగా పాడుతున్నావా లేక రాగం గంభీరంగా ఉందని పాడుతున్నావా నీ పాటు పాట విధానము నీ హృదయ పరిస్థితిని జ్ఞాపకం చేస్తుంది కదా కాబట్టి వీళ్ళందరూ ఆ తీగలు గల అప్పుడు వాయిస్తున్నారు కాబట్టి తెలియని రాయి దానికి సాదృశ్యం వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఆయనని స్థుతించే వారిగా వాళ్ళు ఉంటున్నారు విషయం సరే ఈ స్థుతికి సంబంధించిన ఒక విషయాన్ని మీకు వచ్చేవారని చూపిస్తే ఇప్పుడు చూపించాను ఎందుకంటే ఆ పాటలంట ఎవ్వరికి రావంట కేవలం ఒక గుంపు వాళ్ళే వాడుతానంట ఆ పాటలు చివరికి ఎవ్వరూ కూడా ఈ లోకంలో ఆ పాట నేర్చుకున్న జాలరు అనుంది వాక్యం అది నేను మీకు వచ్చారని చూపిస్తా గొప్ప జనము ఆ పాట నేర్చుకోలేదు మరణిస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది పాట కానీ నువ్వు నేను ఆ పాట పాడుతున్నావు నీకు తెలుసా ఆ పాట ఇప్పుడు అనుమానం నీకు నువ్వు నిజంగా పాట పాడుతున్నావా ఏందా పాట నీకు తెలవనా లక్ష నలబా వేలు తప్ప ఎవరికి ఆ పాట తెలియదు మోజస్ మరియు మిరియం లు ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు పాట పాడి మీకు ముందు జ్ఞాపక ఉంది ఆ పాట యహోవాను గానము చేసేదని ఏకముగా మనకు రక్షణ ఆయననే ఆ పాట దాన్ని మోసే పాట అంటారు కాబట్టి ప్రగణ గ్రంథంలో మోసే పాట అని వాళ్ళు పాడతారు అది ఏం పాట ఏం సంబంధించిందో మనం వచ్చేవారం దాన్ని ధ్యానిస్తాం నువ్వు ఆ పాట నేర్చుకోగలవా నేను నేర్చుకున్నా మనం అందరం నేర్చుకున్నాం గొప్ప జనము శ్రమల గుండా పోతపుడు నేర్చుకుంటాం నువ్వు రక్షణ సంబంధించిన పాటలు పాడాలా గమ్మకం గుో పాటలు పాడుతూ ఉంటాం కానీ మనము రక్షణ అనుభవానికి సంబంధించిన పాటలు ఎప్పుడు వాడాలా అందుకే ఏసు చావందే శిలోపాన్ని పాడుతూ ఉంటాం మనం ఏసే నా పరిహారాన్ని పాట పాడుతుంటాం రక్షణ అనుభవాన్ని సంబంధించిన పాటలు మనం పాడాలా ఎప్పుడు ఎప్పుడు నీ రక్షణని కొనసాగించుకోవాలంటే దానికి సంబంధించిన పాటలే నువ్వు నేర్చుకోవాలా వాటిని స్వీకరించాలా స్పెషల్గా రక్షణకు సంబంధించిన పాటలు ఏమున్నా అవన్నీ జమ చేసుకోవాలి దగ్గర వాటిని దివారాతులను ధ్యానించాలా వింటా ఉంటే నీ చెవులో పడతా ఉంటుంది ఇంకా నీకు అనుమానం రాదు నా పాపాల కొరకు చనిపోయింది అన్న విషయం నువ్వు నెమ్మర్ వేసుకుంటే ప్రార్థన ప్రతి ప్రార్థనలో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వందనాలు ప్రభావ నన్ను రక్షించుకున్నందుకు నా పాపమ్లకి నాకు బిడుదల కల్పిస్తుంది వందనాల కృతజ్ఞత చెప్తా ఉండాలి మన జీవితాంతం మన ప్రార్థన ఆరంభం అంతా దానికి సంబంధించిందే కాబట్టి విషయాలు మోసకి సంబంధించిన పాటకు సంబంధించిన విషయాలు వీళ్ళు ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తో ఆ పాట వాడుతుండ్రు అనేది మనం వచ్చేవరం ధ్యానిస్తాం అంతవరకు దేవుడి యొక్క వాక్యం దీవించిన మనం ఇంటికి వెళ్ళినాక వీటన్నిటి దీర్ఘంగా ధ్యానించాలా ఎందుకంటే మన భారం సరే నీ భారం వ్యూహో మోపము కానీ నీకు అనుగ్రించిన భారము నీ భుజం మీద గొప్పజనానికి సంబంధించిన విషయం కదా వారి అందరినీ రక్షణ నడిపించుకోవాలా అటువంటి సేవ జీవితంలో ప్రభు మనని నడిపించడం ప్రార్థన చేస్తాం పరిశుద్ధు రఘు తండ్రి వందనాలేసయ్య తెల్ల గుర్రానికి సంబంధించిన విషయాలు మూడు వరల నుంచి ధ్యానిస్తున్నాం అయినా అది ముగిస్తలేదు గొప్ప జనము వాళ్ళు తీర్మానించుకున్నారు ప్రభావ ఎర్ర గుర్రాలని చుక్కలు గల గుర్రాలని నల్ల వెంబడించడం కానీ వారు మిమ్మల్ని వెంబడిస్తలేరు ప్రభావ హతసాక్షులు అవినప్పుడు మిమ్మల్ని వెంబడిస్తున్నారు అప్పుడు మీ చెంతకి బహుమానంలాగా వాళ్ళు తేబడినారు లక్ష మంది వాళ్ళందరినీ నడిపిస్తారన్న విషయాన్ని మీరు మాకు ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసినారు చేయబడడం అంటే అర్థం అదే అని మేము తెలుసుకుంటున్నాం ఆయన వాళ్ళంతటా వాళ్ళు మీకు బహుమనంలాగా చేయబడలేదు ఎవరు వాళ్ళని తీసుకొచ్చినట్లు మీరు చూపిస్తున్నారు యేష సకల గోత్రంలో నుంచి వారిని మీరు కొనుక్కుంటున్నారు చివరికి లెక్కకు మించిన తెల్లని వస్త్రం వేసుకున్న వాళ్ళు మహాశ్రమల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు రక్తంలో తమ వస్త్రం ఉతుకున్న ఇంతగా మీరు విశదీకరించినారు వారి గురించి రవ్వ మీకు కలిగిన మనసు మాకు అనుగ్రహించండి గొప్ప జనం గురించి మేము ఎంతగా పశ్చాత్తపడి కన్నీరు విడిచి అరణ్య మార్గంలో మార్గంలో వీళ్ళు మూర్చిల్లిపోతారేమో అని వారిని ఏరితిగా మీరు ఐదు రోడ్ల రెండు చేపలతో పోషించు ప్రవ్వ అటువంటి గుణగణం అటువంటి మనసు మాకు అనుగ్రహించండి కడవరి వర్షకాలంలో మేము ఉన్నాం మీక గ్రంథంలో మేము ధ్యానించినం గంభీరమైన సేవా కాలంలో మేము ఉంటున్నాం మరి విశేషమైన అద్భుతాలు మేము చూడబోతున్నాం అవన్నీ ఆత్మీయ దశలో నెరవేరితే మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రవ్వ హృదయ స్వస్థత హృదయ శుద్ధి కావాలా ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది అది ఎంతో రోగం దానికి స్వస్థత అవసరం ప్రవ్వా కాబట్టి గొప్ప జనం యొక్క హృదయాలను స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాం మీరు వారికి బహుమానంగా వారిని స్వీకరిస్తారనేసి మేము చూస్తున్నాం వారికి మీరు మహిమ కిరీటం నీతి కిరీటాన్ని మీరు ఇస్తానన్నారు మర్మంగా ఉన్న మన్నాను వారికి ఇస్తానన్నారు తెల్లని రాతిని వారికి మీరు ఇస్తానన్నారు ప్రవ్వా ఈ రోజు వాటి అన్నింటినీ మీరు మాకు చూపించినారు వాటి ఆత్మీయ సత్యాలను మాకు చూపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ఇవి అర్థమైన ఇప్పుడు మేము దేనికి ఆటంకం లేదు అనేకులకు పోయి మేము ఇవి ధైర్యంగా అటువంటి పరిశుధాత్మ అభిషేకాన్ని మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయమైన ప్రవ్వ ప్రతి ఒక్కరిని మీ యొక్క అగ్ని అభిషేకం చేత ముద్రించుకోమని ప్రార్థిస్తున్నాం భారంతో కలిగిన ఈ సేవ ప్రవ్వ కానీ ఇది మీ యొక్క భారం మీ యొక్క కాడి సులువైంది తేలికైంది వీటన్నిటినీ నేర్చుకోవాలా అదే కష్టం కానీ కష్టపడి వీటిని నేర్చుకొని మేము అనేకులకు ప్రకటించాలా అటువంటి సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతల కాపుదల దయచేసి దుష్టునికి మమ్మల్ని అప్పగించద్దని ప్రార్థిస్తున్నాం మాలో ఏమైనా బలహీనతలు అంటే వాటిని చూపించండి వాటిని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలని నిండు మనసుతో యథార్థతతో మిమ్మల్ని సేవించాలా ప్రేమించాలా అటువంటి సేవ జీవితాలు మమ్మల్ని అందరినీ నడిపించి మీరు ఆకలి ఏసుక్రీస్తు పరిషద్ నామంన ప్రార్థించున్నాం తది ఆమెన్